ఓకే స్తో ప్రభా పరిశుద్ధే కృప మ మీకు వందనాలు ప్రభా ఇసే క్రీస్తునామాలు మేము కూరం ప్రభా ఈ యొక్క సమయాన్ని మీరు మాకు మీకు లెక్కలేనని వందనాలు ఇస్తే ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించి అందులోని సత్యాలను ప్రభా మేము మీరు అక్కడ వచ్చేంత వరకు వాటిని పాటిస్తూ ఇతరులకు తెలియజెప్పుతూ ప్రభా మీ నామ మహిమార్థమైన మేము వాడబడేలా సహాయపడమని ఏసు క్రీస్తు నమ్మున ప్రార్థన చేసినాం తండ్రి అూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాలు వ్రేలాడుచున్నాడుగా చూడుమో ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాలు వ్రేలాడుచున్నాడుగా మానాంతో చెడిపోయి మరణించదమాని తలపోయక మానాబులెంతో చెడిపోయి మరణించదమాని తలపోయక ఎరుగారు మరణము కానీ వారెరుగారు ఎరుగారు మరణాముని కామని నరకమున్నదని వారెరుగరు చూడుమో ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువుని కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేశుడు సిలువాలు వ్రేలాడుచున్నాడుగా డుచున్నాడుగా ఇహ మందు నీకు కలవన్నీయో చనిపోవు సమయాన వెంటారావు ఇహ మందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినను నీవులే చేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినను నీవులే చేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ సిలువాలు వ్రేలాడు చున్నాడుగా సిలువాలు వ్రేలాడు చున్నాడుగా మనలాను ధనవంతులుగా చేయను దారిద్రుడను మన ప్రాభు మనలాను ధనవంతులుగా చేయను దారి దృడాయను మన ప్రాభు రక్తము కార్చేను పాపులకై అంగీకరించుము శ్రీయే సునీ రక్తము కార్చేను పాపులకై అంగీకరించుము శ్రీయే సునీ చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు నీ కై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు శిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాలు వ్రేలాడుచున్నాడుగా సిలువాపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు సిల్వాపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమ కై నీవు ఏమితువు అర్పించుకోనీదు జీవితము రాకై జీవించుము అర్పించుకోనీ జీవితము ఆయాన కోరాకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువు నీకై శ్రీయసుడు సిలువలు వేలాడుచున్నాడుగా సిలువాలు వేలాడుచున్నాడుగా అల్లెలు థ్యాంక్ యూ దిలీప్ అన్న థ్యాంక్ యూ ప్రదర్ మనోజ్ బ్రదర్ రూపాదర్ ప్రైజ్ లాడ్ మీరు కూడా ఒక ప్రేరకుంటే ఒక పాట పాడండి ప్రదర్ rupaas brother praise lord brother na <laughs> stuti paatru da na yesayya na stuti paatru da na yesayya na aradanaku ీవ్యుడవయ్యా రాధనకు నీవ్యుడవయ్యా నాస్తి పాత్రుడా ఇసయ్యా నాస్తి పాత్రుడా ఇస వాక్యం పరవశము నీవాక్యం ఆత్మక ఆహారము నీవాక్యం పరవశము నీవాక్యం ఆత్మక ఆహారము వాక్యమేనా పాదములకు దీపము ఏసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపము ఏసయ్యా నీ వాక్యం నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా నేసయ్యా నాస్తు పాత్రుడా ఏ సయ్యా రానకు నీవయోగ్యుడవయ్యా రాధనకు నీ వయోగ్యుడవయ్యా నాస్తి తి పాత్రుడా నాయ్యా నాస్తు పాత్రుడాసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము కృపయేన ఆశ్రయము నిపయేనా ఆత్మకు అభిషేకము నికృపయే జీవనాధారము ఏ సయ్యా ని జీవన దరము ఏ సయ్యా నిపయేనా జీవనాదారము నాస్తి పాత్రుడా నాస్ డా సయ్యా నా రాధనకు నీవయోగ్యుడవయ్యా నా రాధనకు నీవయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడాసతి పాత్రుడా సయ్యా ీ సౌందర్యము యరుశేము నిరిపూర్ణతీశిరము సౌందర్యము ఎరుశలేము నిరిపూర్ణతీను సిరము నీ పరిపూర్ణత నా జీవితమ్యము య్యా నీ పరిపూర్ణత నా జీవితమ్యము ఏ సయ్యా నీ పరిపూర్ణత నా నాస్తితి పాత్రుడాయ్యా నా స్తుతి పాత్రుడా నా నా నా స్ పాత్రుడాయ్యాక నివేయోగ్యుడవయ్యాక నివేయోగ్యుడవయ్యా నా థ్యాంక్ యూ మనోజ బ్రదర్ హలో ప్రైజ్రదర్ అందరికి ప్రైజ్ చెప్ప బ్రదర్ రాజుల రాజుల రాజు Zion na raju Zion na rajuna Yesu ai unna Yerushalem na guramu Zion na rajuna Yesu ai unna Yerushalem na guramu rajula rajula raju Zion na raju bi pa na, na, na rajula rajula raju na ారాయి అది మూలా కుతల గారాకాలి నన్ను ఎన్ని కొని శ్రీను నారాజు రాయేస ఎందుకనే నన్ను ఎన్నుకొని నా సిను నారాజు నారాజు రాజుల రాజుల రాజు సిను నారాజు రాజుల రాజుల రాజు సిను నారాజు సిను నారాజు నారాజు పై ఉన్న ఎరిశలం నాగురము నిషేధింపబడి నారాయి అది మూలాకు తల ఎన్నిక లేని ఎన్ను కొని నా సిను నారాజు నారాజు ఎన్నిక లేని నేను కొనినా సిను నారాజు రాజు రాజుల రాజుల రాజు సిను నారాజు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మీ అందరికీ ప్రైజ్లాడు మనం వాక్యంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకొని పరలోకమందన్న తండ్రి ఏసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభవానికి స్థుతులు స్తోత్రములు తండ్రి కనికరము గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి నా తండ్రి నీకు వందనాలు ప్రభావ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే నా తండ్రి నీకు వందనాలు సమాధానకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకారుడ స్థుతులకు స్తోత్రాలుడా నా తండ్రి నీకు వందనాలు తండ్రి మహోన్నతుడా కృపమయడా తేజోమయుడ ధవలవర్ణుడా అతి కాంక్షనీయుడ నా తండ్రి నా ప్రాణప్రియుడ సర్వోన్నతుడా సృష్టికర్తమైన నా ప్రభవ నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా అంతా తండ్రి నీ కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడినవు తండ్రి పగలు కలిగే బాణమైనను రాత్రి వేళ సంచరించే బాణంలో అయినను ప్రభా తండ్రి వేటగాని గురిలో నుండి నాశనకరమైన తెగుల నుంచి ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా ఇంత క్షణం ఈ నిమిషం వరకు ఈ క్షణం వరకు ప్రభావం అయినా నీ కృపలో మమ్మల్ని దాచినవు ప్రభావ నీ కృపలో మమ్మల్ని కాపాడినవు ప్రభానైనా మమ్మల్ని సజీవుగా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు తండ్రి నాయన నీకే స్తోత్రంలో తండ్రి ఈ మధ్యాహ్న కాల తండ్రి నీతో గడిపే భాగ్యముతో తండ్రి నీ స్వరం వినబోతుండగా ధన్యత ఇచ్చినావు తండ్రి నీకు వేలాది వందనాలు తండ్రి సమస్త మహిమా గణత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యువ యుగంలో కలుగునుగాక హల్లెలు యా తండ్రి ప్రభా ఇదిగో వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభాయనా తండ్రి నైనా నీవే స్వరం ద్వారా వినిపించమని మమ్మల్ని భాగ్యులు గాను ధనంతులు గాను ఐశ్వర్యవంతులుగా చేయమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ యాక్చువల్లీ నాకు టూ డేస్ ముందు ఒక దర్శనం లాగా అంటే దర్శనం కాదు మొన్న దినము ఇట్లా దీపా సిస్టర్ వాళ్ళతోటి రూపా బ్రదర్లతో ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను పడుకునేటప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది కాదు ఆ దినము నాకు దర్శనంలో ఒక పెద్ద సర్పం అది ఎంత పెద్దగా ఉందంటే ఆ పెద్ద సర్పము ఆ దినము అది నేను చూసినాను ఆ పెద్ద సర్పము ఇట్లా బుస్సలు కొడుతుంది అది నా మీద అది బుస్సలు అది ఇంత పెద్ద సర్పము నా మీద బుస్సలు కొడుతుంది దానికి ఐదు రకాలుగా ఏడు రకాలుగా పెద్దగా ఉంది ఆ సర్పము ఆ పెద్దగా ఉన్న ఆ సర్పంలో ఆ పెద్దగా ఉన్న సర్పంలో దాని నోట్లో ఏదో ఉంది అది మొత్తానికి ఏదో పట్టుకుని ఇట్లా బుసలు కొడుతుంది అది నేను స్పష్టంగా చూసినా నాకైతే కళ్ళు మూస్తుంటే భయం వచ్చేసి భయం ఆ రూపం చూస్తుంటే నాకు ఎంత భయం అనిపించలేదు కానీ కానీ ఆ రూపం అయితే అంత భయంకరంగా ఉంది ఆ సర్పాలు ఎట్లా కాటేస్తున్నాయంటే ఆ సర్పము వచ్చి నా మెడంతా చుట్టుకుంటున్నట్టు నా మెడ చుట్టుకుందా అది వచ్చి నా గొంతంతా ఊపిరి ఆడలేదు అట్లా అది నాకు అర్థం కాలేదు ప్రభా అది అంత అంత ముందు కొన్ని దినాల ముందు సర్పంని చూసేవాడిని అది నా పక్కనే ఉన్నట్టు అనిపించేది కానీ ఆ దినం వచ్చి అది నా మెడ చుట్టుకుంటుంది నా మేడ అంతా ఆ దినం నేను నైట్ పన్నెండు అయిందో పన్నెండు ఆరు ఐదో రూపాక్ సిస్టర్ తో వాళ్ళతో మాట్లాడిన తర్వాత జరిగింది ఈ ఇన్సిడెంట్ నాకు ఈ మెడంతా చుట్టుకొని మెడ అట్లా నా మెడ అంతా నాకు ఇక్కడ స్పష్టంగా నా శరీరానికి అనిపిస్తుంది నా మెడ బిగుసిపోతున్నట్టు అది అనిపించింది తర్వాత దేవుడు ఏం చూపించిండంటే ఒక పెద్ద సింహం అది అట్లా వస్తుందంటే గర్జిస్తుంది ఆ సింహము అది ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే అంత వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ టైంలో సర్పాలు ఈ సింహము ఇవన్నీ అపవాది దుష్టుడికి సాదృశ్యము అవి ఆయన ఏర్పరచుకున్న బిడ్డల మీద అవి ఏంటంటే బుస్సలు కొడతా ఉన్నాయి ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నాడో ఆయన బిడ్డలని బుసలు కొడతా ఉన్నాయి అవి నాది ఇంతకాలము ఆ సర్పంని చూసినా కానీ నిన్నటి దినం అది నాకు వచ్చి నేను అప్పుడే మోకాలు దండేసి ప్రార్థన చేసిన ప్రభా ఏంది ప్రభా నేను భయపడను కానీ ఈ సర్పము అది నన్ను మెడ చుట్టుకుంటుంది వచ్చి ఆ సింహం వచ్చి గర్జిస్తున్న దగ్గరికి వేగంగా పరిగెత్తుకొస్తుంది ప్రభా ఇటు నేను ఎట్లా జయించాలా నేను మాత్రం భయపడను ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాక తర్వాత నాకు పావురం కనిపించింది అంటే అంటుంది ఏంటంటే దుష్టుడు మన చుట్టూ పొంచి ఉన్నాడు ఈ అంత్య ఈ కాలంలో ఇప్పుడు ఈ సమయాల్లో ఆ సింహాలు సర్పములు నీ దగ్గరనే ఉన్నాయి అవి నేను కాటయబోతున్నాయి కానీ మనము కానీ దేవుని వాక్యంలో కానీ మనము నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనము కానీ మనం మనం దేవునికి దూరం అయిపోతే ఖచ్చితంగా ఆ సర్పములు ఆ సింహాలకి మనం చిక్కిపోతాం అందుకే దేవుడు అది ఎందుకు నాకు చూపించండి అది నాకు అర్థం కాలి అన్న అనుకుంటే అన్నవాళ్ళు కూడా లేరు అందుబాటులో లేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు నేనైతే ఒక బుక్లో రాసుకున్నా ఆ దినం రూపాస్ బ్రదరు దీపా సిస్టర్లతో మాట్లాడినాక అసలుకి ఇంకా ఒక జీవి అయితే ఉంది అది ఎంత భయంకరంగా ఉందంటే ఆ జీవి నేనైతే ఆ జీవిని కళ్ళతో చూస్తుంటే అది భయంకరంగా ఉంది ఇవన్నీ ఏంటంటే ఆక్రోశంతో ఉన్నాయి కోపంతో ఉన్నాయి అవి అవి కోపంతో అట్లా కా అట్లా మనిషి పాము ఎట్లా కసిపట్టిన పాము కాటేయడానికి ఎట్లా వేగంతో అది ఆ సింహము కానీ ఆ పాములు అంటే మన మీద వాటి కన్ను ఉంది మన గ్రూపులో కొంతమంది మీద మన మీద ఎందుకు ఉందంటే మన దగ్గర సత్యం ప్రకటించబడుతుంది కాబట్టి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి వాటికి మన మీద గురి ఉంది మన గురి తండ్రి వైపు ఉంది వాటి గురి మన వైపు ఉంది మనమేంది తండ్రి రాజ్యాన్ని కట్టాలని మన గురి ఉంటే వాటి గురి నిన్ను ఎట్లా కాటేయాలా నువ్వు ఎక్కడా దానికి వాళ్ళకి నువ్వు అవకాశం ఇస్తావు ఆ సర్పానికి తేలుకని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకాలం ఎట్లా జీవించినామో ఎట్లా బతికినామో దేవునికి అనుగుణంగా జీవించినామో ఆయనకు అనుగుణంగా జీవించలేదో మతపరంగా జీవించినామో లేదా లోక సంబంధంగా జీవించినామో లేక లోక ఆశలతో బతికినామో లోకాన్ని ప్రేమించినావేమో ఎట్లా నీ జీవితము మన జీవితం తెలియదు కానీ ఇప్పటి నుంచి నీ జీవితము తండ్రికి తగినట్టు ఉండకపోతే మన జీవితాలు ఖచ్చితంగా సర్పాలకు మనల్ని కాటేస్తాయి ఇందులో నేనైతే ఎలాంటి అనుమానంతో చెప్పట్లేదు కచ్చితంగా కాటేస్తాయి అవి కాటయకుండా ఉండాలంటే నీలో ఆయన జీవమైన వాక్యం ఉండాలా ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉండకపోతే మనలో ఉండకపోతే అవి ఆల్రెడీ సృష్టి అంతా అవి వచ్చేసినాయి భూమిలో నుంచి ఆకాశం నుంచి ఎన్నెన్నో వచ్చేసి ఉన్నాయి నిన్న దినం మనకు చూపించండు మనోజ్ బ్రదర్ ఏలియా ప్రాంతంలో అక్కడ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆ యొక్క దేవతలు ఎట్లా ఈ లోకంలో కూడా అట్లా నిండిపోయి ఉన్నారు కాబట్టి దుష్టుడు నీ దగ్గర కూడా వస్తాడు నా దగ్గరికి వస్తాడు మన అందరి దగ్గరికి వస్తాడు వాడిని మనం జయించాలంటే నీ దగ్గర దేవుని వాక్యం ఉండాలా కాబట్టి ఇంతకాలం మనం ఏ రీతిగా జీవించినామో మన జీవితం తండ్రికి అనుగుణంగా ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడైనా మనం మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని వాక్యానికి మనం చాలా విలువ ఎంత పని ఉన్నా ఎన్ని ఉన్నా కానీ దేవుని వాక్యంలో మాత్రం నిర్లక్ష్య పెట్టవద్దు ఎందుకంటే మన పిలుపు విషయం మనం మర్చిపోతే ఈ ఖచ్చితంగా ఈ ఈ ఈ సర్పాలకి మనం దొరికిపోతాం అవి కాటేస్తే మన జీవితం భయంకరంగా ఉంటుంది దాని మంట నువ్వు కోలుకోలేవు నువ్వు దుఃఖంతో నిరాశ అయిపోతావు కాబట్టి మనం మేల్కొని మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని వెతికి మనం ఆయన ఆత్మను ధరించుకొని ముందుకు పోదామని నాకు ఈ దర్శనం దేవుడు చూపించండు ఈ దినం నాకు అవకాశం వచ్చింది నేను వాక్యం ప్రకటించడానికి తండ్రి సువార్థను కాబట్టి నాకు చూపించింది నన్ను పెట్టుకొని ఎందుకంటే దేవుడు నాకు చూపించండి అంటే ఆ సర్పాలు ఆ సింహాలు అది అందరికీ చూపించినట్టే ఆ లోకంలో ఇవి పరిగెత్తినాయి కాబట్టి నా పిలుపు ఆయన విధానాలు చెప్పడం కాబట్టి నేను ఈ వాక్యాన్ని ఈ దర్శనాన్ని మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఫస్ట్ అధ్యాయం బ్రదర్ మూడవ వచనం నుంచి చదువుతున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు చూడండి మన తండ్రి స్థుతింపబడునుగాక లెలుయా ఎందుకు ఆయన స్థుతింపబడాలంటే ఆయననే కదా మనలందరినీ నిర్మించింది ఈ సృష్టిని ఆయన ఒక మాటతోనే ఈ సృష్టిని ఏర్పరచండు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశులు గాని భూరాశులు అంటే మనము ఈ సూర్యుడు నక్షత్రాలు ఆకాశవాసులు మొత్తాన్ని ఎవరు సృష్టించుండు ఆయననే సృష్టించుండు కాబట్టి ఇందులో ఉన్న ప్రతి జీవరాశి కానీ ప్రతి మనిషి ప్రతిదీ ఆయనని స్థుతించాలా ఎందుకంటే దానికి కర్త ఆయనే ఆయననే ఆయననే సృష్టించుండు కాబట్టి మనమందరం ఆయనకి కృతజ్ఞతగా ఆయనని స్థుతించాలా కాబట్టి ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే ఆయననే స్తింపబడును ఆయన క్రీస్తు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను చూడండి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి విషయం మనకు ఆయన మనల్ని ప్రేమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తండ్రి ఆయన బిడ్డలం మనము ఆయనను మనల్ని ప్రేమించండు కాబట్టే నశించిపోతున్న మన కోసం ఆయన వెతకి వచ్చండి లోకానికి దిగి ఆయన రక్తాన్ని చెందించండు శిల్వ శ్రామణ ఆయన భారాన్ని మోసి ఆయన మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా మనకి విమోచన ఇచ్చండు మన పాపములకు క్షమాపణ ఇచ్చండు ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి నీకు ఆశీర్వాదం ఇచ్చండు చూడండి ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల మన పట్ల ఎంత ప్రేమ కలిగిండు తండ్రి ఆయన ప్రేమకు మనం ఏం ఇవ్వగలము ఆయన ప్రేమకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం చూడండి ఆయన మనకి ఏమి ఇచ్చండు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించండు కానీ నువ్వు ఇంకా అనుగ్రహింపబడలేదని నువ్వు ఇంకా నాకు ఏమీ లేదని ఇంకా నేను అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ లేఖనము ఈ ప్రవచనము తండ్రి ఏం చెప్తుండంటే పరలోక సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించండు అది నువ్వు పొందుకున్నావా పొందుకోలేదా అని నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు ఆయనలో వెతికితే ఆయనని అడిగితే నీకు తెలుస్తుంది మనం ఈ లోకాన్ని ప్రేమిస్తే లోకంలో ఆశలతో లోక కోరికలతో లోక సాహసాలతో మనం జీవిస్తే పరలోక విషయం మనకి ఎట్లా తెలుస్తుంది ఈ లోకం ఎక్కడ ఉంది కింద ఉంది ఈ లోకము పైన పరలోకం నువ్వు కింద వెతికితే కిందలో ఉన్న విషయంలో ఈ లోకంలో ఏ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఏ జాబ్ ఎక్కడుంది ఇవన్నీ నువ్వు ఇక్కడ వెతికితే ఎక్కడెక్కడ ఉన్నాయని నీకు తెలుస్తాయి పరలోకంలో నువ్వు వెతికితే కదా పరలోక సంబంధమైన విషయాలు నీకు తెలియాలి అంటే నువ్వు ఎక్కడ వెతికితే నీకేం దొరుకుతుంది చూడండి ఈ లోకం కోసం నువ్వు ప్రయాసపడితే లోకంలోనే నువ్వు ఉండిపోతావు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు అవి నువ్వు పొందుకోవాలంటే నువ్వు పైన వెతకాల తండ్రిని వెతకాల కానీ ఆయన నువ్వు వెతికితే ఆయన ఏం చెప్తుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంట మనకు అనుగ్రహించిండ చూడండి ఆయన ప్రతిదీ మనకి అనుగ్రహించను కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు ఆయన ఇచ్చేసిండు కానీ నువ్వు పొందుకున్నావా లేదా నువ్వు కింద వెతికితే నువ్వు పొందుకోలేవు కానీ పైన వెతికితే నువ్వు పొందుకోగలుగుతావు ఆశీర్వాదాలు కింద చూడండి ఎట్లా నాలుగో వచ్చనము ఒకటో అధ్యాయం ఎప్పసీలుకు రాసిన పత్రిక నాలుగో వచ్చినము ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు నువ్వు పాపంలో ఉన్నవాడివి నువ్వు నశించిపోవలసిన వాడివి నీలో పరిశుద్ధత లేదు ఇష్టానుసారంగా లోకాన్ని ప్రేమించి భ్రష్టత్వంలో మునిగిపోయిన మనము చూడండి ఆయన జన్మించిండు ఆయన జన్మించి ఆయన రక్తం మనకి ఉచితంగానే నువ్వు నువ్వు శ్రమ ఆయన పడిండు నిందలు నువ్వు పడలేదు నిందలు ఆయన మోసిండు అవమానాలు నువ్వు పడలేదు నీ ఆయన అవమానాలు పడ్డాడు నువ్వు మరణించలేదు నీ కోసం ఆయన మరణించండు చూడండి ప్రతిది తండ్రి నీకు ఉచితంగానే ఇచ్చిండు ఎందుకు నీకు ఉచితంగా ఇచ్చండు నీ పట్ల ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి నీకు ఉచితంగా ఇచ్చిండు నేను రక్షించుకోండు తన బిడ్డ కాబట్టి ఆయన బిడ్డలను ప్రేమించే తండ్రి ఆయన చూడండి ఆయన ప్రేమ ఎంత మంచి ప్రేమ తండ్రి ప్రేమ చూడండి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించండు కబట్టి ఆయన ఉచితంగానే నీకు ఇచ్చిండు నువ్వు ఆయన నామంలో ఏమీ అనుభవించకపోయినా నువ్వు పాపంలో ఉండి నువ్వు నశించిపోవలసిన వాడివి నిన్ను నీ కోసం ఆయన చూడండి ఆయననే మరణించిండు ఆయననే అవమానాలు పొందేండు ఆయననే సిలువను మోసేండు ఆయననే శ్రమలు అనుభవించి ఆయననే మరణించి నిన్ను పరలోక రాజ్యానికి ఉచితంగా నీకు చూడండి ద్వారం తెరిచిండు ఆయన ఆయన నీ పట్ల ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తండ్రి ప్రేమ చూడండి కానీ ఆ ప్రేమ పొంది ఉన్న నువ్వు ఎట్లా జీవిస్తున్నావు నేను ఎట్లా జీవిస్తున్నాం మనం ఎట్లా చూపిస్తున్నాం మనం మనకి అనుగుణంగా జీవిస్తున్నామా ఆయన పట్ల లోబడి జీవిస్తున్నామా ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా మనం ఆయన పట్ల విధేయత ఉందా ఆయన పట్ల కృతజ్ఞతా స్థుతులు మనకు స్తోత్రాలు ఉందా మనలో కృతజ్ఞత ఉందా మనలో ఆయన పట్ల విశ్వాసం ఉందా మనలో ఆయన పట్ల నిరీక్షణ ఉందా మనలో చూడండి మనం ఎట్లా ఆయనకి ఆయనకి అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావు నీ జీవితం ఎట్లా ఆయనకు కానీ ఆయన నీకు ఉచితంగానే నీకు ఆయన కృప అనుగ్రహించండి నీకు కీర్తి కలగడానికి చూడండి ఆయన ప్రేమ ఆయనకి నువ్వు ఎట్లా నీ జీవితం కృతజ్ఞత కలిగి ఉంది ఎట్లా నీవు ఆయన పట్ల విశ్వాసం కలిగింది ఎట్లా నువ్వు ఆయనకు విధేయంగా జీవిస్తున్నావా ఆయన భారాన్ని నువ్వు మోస్తున్నావా ఆయన సువార్థని మనం ప్రకటిస్తున్నావా ఆయన రక్షణలోకి అనేకులను నడిపించాలని మనం ప్రయాసపడుతున్నామా ఎక్కడ మన జీవితం ఉంది ఎక్కడ మనం ఉన్నామని చూడండి మనం ఆలోచించుకోవాలా మనము కృతజ్ఞత అంటే అదే కదా నువ్వు ఆయన నీ పట్ల కృతజ్ఞత చూపించిండు ఆయన మరణించి నువ్వు కూడా ఆయనకు కృతజ్ఞత చూపించాలా కదా నువ్వు కూడా ఆయనకి ఈ అంగీకారంగా జీవించాలా కదా నువ్వు కూడా ఆయన పట్ల ప్రేమ కలిగి జీవించాలా కదా ఆయనకు లోబడి జీవించాలా నీలో ఆ కృతజ్ఞత ఉందా లేదంటే యూదలాగా ముద్దు పెట్టి దొంగ ముద్దు పెట్టి ఆ యొక్క శత్రువుల చేతికి తండ్రిని అప్పజెప్పినట్టు నువ్వు కూడా ఆయనకి ఆయనకి వచ్చి ప్రార్థిస్తున్నావు ఆయన ఇస్తే అన్ని బహుమతులు నువ్వు పొందుకుంటున్నావు ఆశీర్వాదాలు పొందుకున్నావు దీవెనలు పొందుకొని నువ్వు ఎట్లా ఆయన పట్ల ఉన్నావు దొంగ ముద్దు పెట్టేవాడిలాగా ఉన్నావా నిజమైన ముద్దు పెట్టేవాడిలాగా ఉన్నావా దొంగ ముద్దు పెడితే నువ్వేం చేస్తున్నావు నీ జీవితం ఆయనకి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోలేదు కాబట్టి అది దొంగ ముద్దు కానీ నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన భారాన్ని కలిగి ఆయనతోను ప్రయాసపడి ముందుకెళ్తే అది ప్రేమతో పెట్టే ముద్దు మన తండ్రి ప్రేమతో పెట్టండు కాబట్టి మన కోసం ఆయన సిలువ మరణించిండు మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయన ఈ లోకంలో ఆయన ఏ పాపము చేయనప్పటికీ ఏ కవటము లేనప్పటికీ కూడా ఆయన శ్రమలు అనుభవించండు చూడండి ఆయన కీడు అనుభవించి మనకి మేలు చేసిండు అది ప్రేమ అంటే ఆ కృతజ్ఞత మనలో ఉందా మన చూడండి తర్వాత ఏముంది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఐదో వచనము తన చిత్త ప్రాకారము తన చిత్త ప్రాకారమైన దయా సంకల్పము చొప్పున ఏసు క్రీస్తు ద్వారా ముందు తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున చూడండి ఆయనకి మన పట్ల ఏముంది ఫస్ట్ చూస్తే కృప ఉంది మన పట్ల మనకి పట్ల ఆయనకి కృప ఉంది ఇప్పుడు చూడండి ఏం చెప్తుండడు దయా సంకల్పము చొప్పున నీ పట్ల ఆయనకి దయ ఉంది నీ పట్ల ఆయన జాలిపడి ఆయన బిడ్డల పట్ల ఈ లోకం మనుషుల పట్ల ఎందుకంటే వీళ్ళంతా నశించిపోతున్నారు కాబట్టి ఆయన చూడండి ఆయన కృపణ ఇచ్చిండు ఆయన ప్రేమ ఇచ్చిండు ఆయన దయ చూపించిండు లేకపోతే నువ్వు నేను రక్షణ పొందకపోతే ఆయన రక్తంలో నువ్వు నేను మనం కడకపోతే మనం నశించిపోవాలా మన జీవితాలలో పరిశుద్ధత లేదు పరిశుద్ధుడు కాని వాడు ఆయన దగ్గర ఉండలేడు ఆయన రాజ్యంలో ఉండలేడు ఆయనని చూడలేడు ఆయన లేఖనము ఆయన వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆయన నువ్వు పరిశుద్ధుడు అవ్వాలా ఎట్లా నువ్వు పరిశుద్ధుడు అవుతావు అని చూడండి ఆయన దయా సంకల్పము నీ పట్ల జాలిపడిండు తండ్రి నీ పట్ల జాలిపడి దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారు తనకు కుమారులనుగా స్వీకరించుటగాయి చూడండి ఆయన ద్వారా నువ్వు కుమారులుగా అవ్వాలా ఆయన ఆయన ద్వారానే నువ్వు కుమారులుగా ఆయనకి స్వీకరింపబడాలా అందుకు ఆయన చూడండి మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని అంటే ఆయన ఆల్రెడీ ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు చూడండి ఆయన ఆయనకి కుమారులుగా నువ్వు అవ్వాలా అందుకే ఆయన నీ పట్ల దయ చూపించి కృప చూపించి ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకొని చూడండి ఆ రో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని నువ్వు తన ఎదుట మనము ఎట్లా ఉండాలంట చూడండి మనము తండ్రి రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో తండ్రితో నువ్వు ఉండాలా ఉండాలంటే నువ్వు ఎట్లా జీవించాలా నీలో పరిశుద్ధత ఉండాలా ఆయన ఆయన ఈ లోకంలో రాక ఎవరిలో పరిశుద్ధత ఉంది ఎవరిలో చూడండి అందరూ భ్రష్టత్వంలో పాపంతో ఉన్నవాళ్ళు చూడండి మనల్ని ఆయన ప్రేమించిండు దయ చూపించండు కృపనిచ్చిండు కాబట్టి ఆయన ఈ లోకంకి జన్మించి మరణించి ఆయన రక్తం ద్వారా నిన్ను ఏం చేసిండు పరిశుద్ధపరిచండు కాబట్టి నువ్వు పరిశుద్ధుడు ఆయన మరణం ద్వారా కాబట్టి ఆయన మరణం ద్వారా నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నువ్వేమంటా ఆయన ఎదుట ఉండాలా ఆయన ఎదుట నిలబడాలంటే పాపిష్టి ఎట్లా నిలబల నిలపలగలడు ఆయన ఎదుట ఆయన పరలోక రాజ్యంలో తో ఎట్లా పాపిష్టివాడు పాపంలో జీవించిన వాడు ఎలా నిలబడగలుగుతాడు ఆయన ఎదుట కాబట్టి పరిశుద్ధుడే ఆయనను చూడగలడు పరిశుద్ధుడే ఆయన దగ్గర ఉండగలడు కాబట్టి మనల్ని ఆయన రక్తంలోకి అడిగి మనల్ని పరిశుద్ధత చేసిండు చూడండి హల్లెలుయ ఆయన ప్రేమ చూడండి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలన్నీ జగత్తి పునాది అంటే ఈ సృష్టి ఏర్పడక ముందే ఆయన ప్రణాళిక ఉంది ఈ సృష్టి ఏర్పడి సృష్టి అంతా కొన్ని సంవత్సరాలు నడిచి నడిచి నడిచి నడిచి తర్వాత ఆయన జన్మించుడు అని మనము ఆయన మరణించినాక అనుకున్నాం కానీ ఆయన ప్రణాళిక ఎట్లా ఉంది మన పట్ల చూడండి ఈ సృష్టి ఏర్పడకముందే ఆయనకు తెలుసు అంతే కదా అల్పయు ఒమేగాను నేనే ఆది అంతము నేనే తండ్రి చూడండి అన్నీ ఆయనకే తెలుసు సమస్తము ఎరిగిన దేవుడు ఆయన ఆయన ఆధీనంలో ఉంది నీ జీవితము నా జీవితము మన అందరి ఆయన చేతుల్లో ఉన్నాయి నీ జీవితం రేపేం జరుగుతుంది నా జీవితం రేపేం జరుగుతుంది రేపేం రాబోతుంది పది ఏళ్ల తర్వాత ఏం రాబోతుంది మొత్తం ప్రణాళిక ఆయన దగ్గర ఉంది అట్లనే జగత్తి పునాది కేయక పుడిపే ఈ సృష్టి ఆయన మాట సెలవయ్యక మునిపే కూడా చూడండి ఆయన మనల్ని ప్రేమ చేత ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోనను చూడండి ఆయన ప్రేమ మన పట్ల ఆ ప్రేమ నువ్వు నేను చూపించగలుగుతున్నామా ఎదుటి తండ్రి ప్రేమ చూపించండు ఆయన అందరి పట్ల ప్రేమ చూపించండు అందరి పట్ల జాలి చూపించండు అందరి పట్ల దయ చూపించండు కరుణ చూపించండు ఈ దినం నువ్వు చూపించగలుగుతున్నావా నీ ఎదుటి పట్ల నీ పొరుగు పట్ల నీ తోటి సేవకుల పట్ల నీ కుటుంబంలో పిల్లలతో పట్ల నీ అన్నదమ్ముల పట్ల నువ్వు పనిచేసే ఉద్యోగులు ఎక్కడ నీ ప్రేమ ఆ ప్రేమ నువ్వు చూపించగలుగుతున్నావా నువ్వు ఎవరితో సమాధాన పడుతున్నారు ఈ లోకంలో ఎవరిని నువ్వు క్షమిస్తున్నావు ఎవరిని నువ్వు కనికరిస్తున్నాం ఎదుటితో ఎక్కడ మనం తగ్గించుకుంటున్నాం ఎక్కడ మనం చూడండి మనలో ఆయన ప్రేమ లేకపోతే నువ్వు ఎట్లా ఆయన బిడ్డబవుతావు చెప్పండి మనం ఎట్లా ఆయన బిడ్డలు మనలో ప్రేమ లేకపోతే మనం క్షమించలేకపోతే మనం ఎదుటి వారితో సమాధాన పడపోతే ఎదుటి వారిని కనికరించకపోతే ఎదుటి వారి పట్ల జాలి దయ చూపించకపోతే నువ్వు ఎట్లా ఆయన బిడ్డ అవుతావు ఎట్లా ఆయన ఎదుటి నువ్వు పరిశుద్ధుడిగా నిలబడతావు చెప్పండి నువ్వు ఆయన రక్తంలో కడగబడినావు ఆయన రక్షణ నువ్వు తీసుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు అయినావు క్షణమైనవు తర్వాత నువ్వు ఎట్లా మళ్ళీ తిరిగి పాపంలో వెళ్ళిపోతే నువ్వు ఎట్లా పరిశుద్ధుడు ఆయన ఎదుట నిలబడగలవు ఎట్లా ఆయన పరోలోక సంబంధమైన ఆశీర్వాదం నువ్వు పొందగలవు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఎట్లా వస్తుంది చెప్పండి నువ్వు పరలోకంలో ఉండాలా తండ్రితో ఉండాలా ఆయన ఎదుటను ఉండాలా ఆయనతో నువ్వు నడవాలా అంటే నీలో పరిశుద్ధత లేకపోతే ఎట్లా నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు క్షమిస్తావు నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు కనికరిస్తావు నువ్వు కృప చూపిస్తావు ప్రేమ చూపిస్తావు జాలి చూపిస్తావు ప్రతి ఒక్కరి నువ్వు కలుపుకొని అందరినీ ఆయన అందరికీ కలుపుకుని పోయిండి ఆయన అందరితో ప్రేమ చూపించండు తనను ప్రేమించిన వారి పట్ల తండ్రి ప్రేమ చూపించండు తనని ద్వేషించిన వారి పట్ల ప్రేమ చూపించండు తన శత్రువుల గురించి కూడా ఆ సెలవులో వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రభా ఆయన వీళ్ళ క్షమించమని తండ్రికి మొరపెట్టిండు నువ్వు నేను చేయగలమా ఆ రీతిగా ప్రార్థన నీకు నాకు ఆ రీతిగా క్షమించే హృదయం ఉందా నిజంగా నీలో నాలో మనలో అంత ప్రేమ ఉందా ఈ ప్రేమ లేకపోతే నువ్వు ఆయన ఎదుట నిలబడలేవు ఆయన రాజ్యంలో నువ్వు ఉండలేవు కాబట్టి ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకోండు అదే ప్రేమ నువ్వు అందరికీ ప్రతి ఒక్కరికి నువ్వు ప్రేమని పంచాలా తండ్రి ప్రేమని నువ్వు పంచాలా తండ్రి ఏ రీతికైతే అందరితో సమాధానం కలిగిండో ఆయన ఎంత సాత్వికంతో దీర్ఘశాంతంతో వినయంతో నడుచుకోండో నువ్వు కూడా ఇలాంటివి నడుచుకోకపోతే నువ్వు ఆయన సిలువని ఆయన సువార్థని ప్రకటించిన నువ్వు ఒక అబద్ధి నువ్వు ఒక యూదా దొంగ ముద్దు పెట్టినట్టు ఆయన నామే వాడుతున్నావు ఆయన బైబులే పట్టుకుంటున్నావు ఆయన వాక్యమే నువ్వు ప్రకటిస్తున్నావు కానీ ఆయన కలిగిన ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఒక నమ్మక ద్రోహివి నువ్వు ఒక మోసగాడి ఆయన దృష్టిలో యువత కూడా మోసం చేసి ఆయనతోనే భోజనం చేసి ఆయనతోనే రొట్టె ద్రాక్షరంలో పాల్పొందిండు కానీ శత్రువులకు ఆయన అపజెప్పిండు చూడండి నువ్వు ఎట్లా చేస్తున్నావు మనం ఎట్లా చేస్తున్నాం మన జీవితాలు ఎట్లా ఉన్నాయి తండ్రి పట్ల కాబట్టి చూడండి మనము ఈ రీతిగా ఉంటే ఎట్లా దేవుని మనం అంగీకారం చూడండి ఆయన ఏమో జగత్తి పునాది వేయక ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకోండు ప్రేమ చేత అదే ప్రేమ నువ్వు కూడా అందరికీ చూపించాలా నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను ద్వేషించిన వారు ఎవరైనా కానీ నువ్వు మాత్రం ప్రేమనే చూపించాలా నీ ఫలం ఎట్లా ఉంటుంది పరలోకంలో చూడండి చాలా గొప్ప బహుమానం నీకు ఇస్తాడు తండ్రి నువ్వు ఎదుటి పట్ల నీ శత్రువులను నువ్వు అందరినీ ద్వేషించిన వారిని కూడా నువ్వు ప్రేమిస్తే సమాధాన పడితే తండ్రి ఎదుట నీకు మంచి ఫలం ఉంటుంది నీకు మంచి బహుమానం ఇస్తాడు ఆయన మంచి కిరీటం ఇస్తాడు నీకు పరలోక రాజ్యంలో ఈ లోకంలో నిన్నంతా ఈయన ఇట్లా ఉన్నాడు తిట్టినా కూడా సిగ్గు లేదు రోషం లేదు ఈయనలో ఇంత కూడా ఏం ఈ లోకస్తులు అనుకుంటారు కానీ మనము సిగ్గు రోషం ఎట్లా కలిగి ఉండాలా ఏలియలాగా కలిగి ఉండాలా ఏలియా నిన్న కలిగిందిగా లేదా అట్లా నువ్వు రోసం తండ్రి పట్ల కలగాలి కానీ లోకం పట్ల మనకి ఎందుకు సిగ్గు రోషం ఎవరు ఎట్లా అనుకుంటే మనకెందుకు మన జీవితం తండ్రికి అనుగుణంగా ఉందా లేదా మనము తండ్రికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా ఆయన చిత్త ప్రకారం మనం నడుస్తున్నామా ఆయనకు లోబడుతున్నామా ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అది మనకి కావాలికి దేవుని విషము దేవుని జ్ఞానము వెరితనం మనకి గుడ్డితనంలాగా ఉంటది కానీ వాడి మాటల్లో మనం ఎందుకు పట్టించుకోవాలా వాళ్ళ విషయాలు మనం ఎందుకు పట్టించుకోవాలా కాబట్టి మనం ఎదుటి వారి మనం ఎప్పుడు దానిని ఆలోచింపజేయొద్దు అందులో దేవుని విధానం ఉంటే ఆలోచింప చేయాలా దుష్టుడు విధానం ఉంటే సులువుగా విడిచిపెట్టి పక్కకు పోవాల ఏడవ వచ్చే చూడండి దేవుడు దేవుని కృప మహా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము చూడండి నీ పాపాలకి విమోచన ఎక్కడి నుంచి వచ్చింది ఆయన జగత్తి పునాది ఆయన ప్రేమలో నిన్ను ఏర్పరచుకోండు చూడండి ఆయన రక్తము వలన మనకి విమోచన వచ్చింది ఆయన రక్తములో నువ్వు కనపడినవు ఆయన రక్తంలో కడగబడినావు కాబట్టి నశించిపోతున్న నువ్వు పాపంలో జీవిస్తున్న నువ్వు పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నా ఆయన చూడండి ఆయన రక్తము వలన తండ్రి మనకి విమోచన ఇచ్చండు అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది నీ పాపాలకు క్షమాపణ ఎట్లా కలిగింది నువ్వు ఆయన రక్తంలోను కడగబడినవు ఒకసారి నువ్వు రక్తంలో కడగబడిన మనము ఒకసారి పాపములకు క్షమాపణ పొందిన మనము తిరిగి పాపము చేస్తే అది నమ్మక ద్రోహమా కాదా చూడండి యూదా కూడా తండ్రితో పాటే నడిచిండు కదా యూధా తండ్రితో పాటే నడిచిండు తండ్రితో పాటే ఉన్నాడు ఆయనతో పాటే భోజనం చేసిండు ఆయన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు చూడండి ఆయన రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందిండు కానీ యూధ ఏం చేసిండు తండ్రిని అప్పజెప్పించిండు ఆయన ఆ జనాలందరినీ వెంట వచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాడో ఆయనే బోధకుడు ఏసు కాబట్టి మీరు ఆయన పట్టుకోమని ఆయన దగ్గరకు వచ్చి తండ్రి నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టిండు తర్వాత యూధ ఆయనని అప్పజెప్పిండా లేదా చూడండి ఈ దినం నువ్వు కూడా ఈదాగానే ఉన్నావు నీ జీవితం ఎందుకు నువ్వు ఈదా లాగా ఉన్నావు ఎందుకు నువ్వు దొంగ ముద్దు పెట్టి నువ్వు ఎట్లా అబద్ధికుడిలాగా మోసగాడిలాగా ఉన్నావు అంటే ఆయన రక్తంలోకి అడగబడిన మనము ఆయన ఆయన మన పాపములకు ఆయన క్షమాపణ ఇచ్చినాక కూడా నువ్వు నువ్వు మళ్ళీ పాపము చేస్తే నువ్వు మళ్ళీ ఈ లోకానుసారమైన వ్యక్తిలాగా లోకాన్ని ప్రేమించే వ్యక్తిలాగా ఈ లోక సంబంధమైన కోపము ద్వేషము ఈ లోక సంబంధమైన మాట తీరు లోక సంబంధమైన వాటికి నువ్వు ప్రయాస పడుతుంటే చూడండి మనం ఎట్లా ఆయన రక్తానికి నువ్వు విమోచకుడు అయినావు ఆయన క్షమిస్తే క్షమాపణ పొందినావు కానీ దానికి అర్థం చెప్తున్నావా నువ్వు దానికి ఏం అర్థం ఉంటుంది ఆయన నీ కోసం మరణించండు నిన్ను పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో నిన్ను ఆశీర్వదించండు ఆయన నీ ఆయన ఎదుట నువ్వు ఉండాలని ఆశపడితే నిన్ను ఆయన ఆయన మరణించి నిన్ను ఆయన విమోచన ఇచ్చండు నీకు క్షమాపణ ఇచ్చండు కానీ నువ్వు మళ్ళీ పాపాల్లోను వెళ్తే క్షమాపణ నీకు ఎట్లా వస్తుంది చెప్పండి మనం ఎట్లా ఆయనకి విధేయత చూపించినట్టు ఎట్లా మనలో కృతజ్ఞత ఉందా మనలో ఎక్కడ ఉంది మనలో ఆయన పట్ల ప్రేమ వచ్చి మనం పాటలు పాడి వాక్యము ప్రకటించి లేదంటే మన బాధలు దేవుడు చెప్పుకుని వెళ్ళిపోవటం కాదు కదా నిజమైన కృతజ్ఞత అంటే నువ్వు సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలి కదా ఆయన భారము నువ్వు కలిగి ఉండాలా లేదా ఆయన పిలుపును నువ్వు నిశ్చయం చేసుకోవాలా చూపించినా చూడండి సాత్వికము దీర్ఘశాంతము హిన్నయము ఆయన ఎదుటి వారిని శత్రువులను ప్రేమించండు ఆయన హింసించిన వారి కోసం కూడా ఆయన ప్రార్థన చేసేండు ఇవన్నీ మనం లేకపోతే మనకి ఎట్లా మనము ఆయన పాపములను మన చూడండి మనకి రక్తం విమోచన ఇచ్చినాక పాపములను అపరాధములను ఆయన క్షమించిన తర్వాత కూడా మనము ఆయన పట్ల ఆయన వాక్యానికి విధేయత కలిగి జీవించకపోతే నువ్వు ఎట్లా ఆయన పట్ల నమ్మకమైన కానీ నిన్ను మాత్రం ఆయన ప్రేమించిండు కాబట్టి ఆయన ఎదుటను ఉండాలని ఆశపడుతున్నాడు తండ్రి కానీ నీ జీవితం ఆయనకి ఎదుట నిలబడేటట్టు ఉందా పరిశుద్ధత నీలో లేకపోతే నీలో దేవుని వాక్యం సమృద్ధిగా లేకపోతే నువ్వు దేవునికి అనుగుణంగా జీవించకపోతే దేవునికి అనుగుణంగా నీ ఆలోచనలు నీ తలంపులు నీ మాట తీరు నీ నడవడిక నీ జీవిత శైలి నీ జీవన శైలి ఏవి ఆయనకి అనుగుణంగా నువ్వు లేకపోతే నువ్వు ఆయన ఎదుట నిలబడలేవు ఆయన వచ్చిన దినము నీకు భయంకరమైన శ్రమ కలుగుతా ఆ దినము నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఎటు చూసినా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఆ టైము ఆ సమయము ఆ గడియ రాకముందే మనము సంపూర్ణంగా పరిశుద్ధంగా ఆయనకు సమర్పించుకోవాలా మన పాపముల నుంచి విడుదల పొందాలా మనము పరిశుద్ధత కలిగి జీవించాలా ఆయన కలిగిన ప్రేమ మనం కలిగి ఉండాలా ఆయన స్వరూపంలో నిర్మించబడిన మనం బిడ్డలం ఆయన పోలికలో నడుచుకుంటున్న బిడ్డలం కాబట్టి తండ్రిని పోలి మనం నడుచుకోవాలంటే మనం అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలా అందరితో సమాధాన పడి సాత్వికము వినయము దీర్ఘశాంతం ఆశానిగ్రహం మంచితనము ప్రేమ ఇవన్నీ నీలో ఉండాలా నీ మాటల్లో కపటం ఉండొద్దు నీ మాటల్లో అబద్ధం ఉండొద్దు నీ నాలుకను నువ్వు ఆధీనంలో పెట్టుకోవాలా ఎందుకంటే అది విషపూరితమైనది నీ నాలుక అది చూడండి జీవము మరణము రెండు నాలుకలోనే ఉన్నాయి నువ్వు ఈ దినం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆశీర్వదిస్తున్నావా లేదంటే నువ్వు చెప్పిస్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా నిజం చెప్తున్నావా ఏ ఎట్లా ఉంది మన జీవన శైలి ఎట్లా ఉంది మన నడవడిక మన ఆలోచనలు మన తలంపులు మన ప్రార్థనా తీరు మనం ప్రకటించే ఎట్లా అన్నీ ఏ రీతిగా ఆయనకి అనుగుణంగా ఉన్నాయా లేదా ఇవన్నీ మనం పరిశీలించుకోకపోతే ఇంకా మనం సమర్థించుకుంటూ పోతే ఆయన మాత్రం మనకు అతి సమీపంగా ఉన్నాడు తండ్రి ఆయన సర్పములు చూడండి సర్పాలు సింహాలు అవి గర్జిస్తూ ఉన్నాయి అవి ఎవరిని కాటేద్దామని నువ్వు వాటికి కాటుకి నువ్వు గురవద్దు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరిండ్రి లోకమంతా వాళ్ళు మోసపరుస్తారు వాళ్ళు నీ దగ్గరికి నా దగ్గరికి అందరి దగ్గరికి వస్తారు అక్కడికి ఆ తండ్రి దగ్గర కూడా వచ్చిండు శోధించిండు కాబట్టి తండ్రి జయించుండు ఆయన వాక్యం చూడండి ఆయన మాట ఎందుకు బతుకుతారు అంటే ఆ వాక్యం ఉంటే నువ్వు దుష్టుని జయించగలవు లేదంటే నువ్వు మోసపోతావు కానీ మనం మోసపోవద్దు చూడండి ఆయన అపరాధములకు ఏడా వచ్చినము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్ను బట్టి చూడండి కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఆయనకు తిరిగి వచ్చే కాలం ఇప్పుడు సంపూర్ణం అవుతుంది కాబట్టి జరగవలసిన ఆయన విషయాలు ఏమేమి కావాలా సీక్రెట్స్ మర్మాలు ఎట్లా ఆయన బిడ్డలకి ఆయన అంతా రివీల్ చేసేస్తాడు ఈ ఎండు టైంలో ఈ టైంలో నువ్వు ప్రార్థనా జీవితం లేకపోతే ఈ టైం ఆయన స్వరం నీ దగ్గరికి వచ్చి వినిపించేటప్పుడు నువ్వు వినకపోతే నువ్వు మోసపోతావు నువ్వు మోసపోతే నిన్ను ఎవరు రక్షించగలరు ఆ సర్పాల తేళ్ల నుంచి ఆయననే నీ దగ్గరకు వచ్చి ఒక బోధకుడుగా ఆత్మరూపిగా నీకు బోధిస్తున్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించి లోక సంబంధమైన వాటి కోసం మనం పరిగెత్తి ఆయన వాక్యం వినకుండా నిర్లక్ష్య ఆయన చూడండి ఇక్కడ ఏం చెప్తుంది కాలమును సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి తన చిత్తం ఏముంది ఈ అంత్య ఈ అంత్య ఎట్లా అబద్ధ బోధకులు ప్రవక్తలు తోడేలు చూడండి ఆ సర్పాలు ఆ సింహాలు ఆ ఎలుగు బంట్లు చిరుతపులు చూడండి అవన్నీ బయలుదేరినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలా అనే సీక్రెట్ ఆయన నీకు రివీల్ చేసేటప్పుడు నువ్వు వినకపోతే నువ్వు ఎట్లా జయించగలుగుతావు చెప్పండి నువ్వు ఎట్లా వాటిని ఎదుర్కోవాలా ఎట్లా వాటిని జయించు ఎట్లా ఆయన చిత్తము నెరవేర్చాలా అనే మర్మాలు ఆయన నీకు ఒక బోధకుడుగా ఆత్మరూపిగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్తున్నప్పుడు నువ్వు వినకపోతే ఆ తర్వాత బుద్ధి లేని ఎలా బయలు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వాళ్ళు ఉన్నారు కానీ ఆ బుద్ధి గల వాళ్ళు వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు తొందర పడలేదు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు అప్పుడు పరిగెత్తితే మీరు ఎవరో నాకు తెలియదని చెప్తుండండు తండ్రి కానీ మనము బుద్ధి లేని ఉండొద్దు మనం బుద్ధి కలిగిన వాటిలాగానే ఉండాలా ఎందుకంటే ఆయన వాక్యం నీలో లేకపోతే నువ్వు బుద్ధి లేని అయిపోతావు బుద్ధి లేని అయిపోతాం మనం ఎందుకు అవుతామంటే ఈ సర్పాలు తేళ్లు అవి కాటేస్తాయి వాటి కాటు భయంకరంగా ఉంటది చూడండి వాటి కాటుకి మనం చెక్కవద్దు వాటిని మన పాదములతో అనగదొక్కాల తండ్రి అనగదొక్కిండు ఆయన పాదాలతో సర్పాలను నువ్వు కూడా అనగదొక్కాలా ఎట్లా అనగదొక్కుతావు వాటిని అవి నేను అనగదొక్కడం అంటే కాలుతో నువ్వు తొక్కితే అవి నేను కాటేస్తాయి కానీ అవి కాటేసినా నీకు వాటి విషం నీకు ఎక్కదు ఎట్లా ఎక్కదు ఎట్లా నువ్వు వాటిని అనగదొక్కగలవు నీ పాదాలతో అంటే ఆయన ఇచ్చే సర్వాంగ కవచము అంటే ఆయన ఆత్మను కలిగి ఉంటే చూడండి ఆయనని నువ్వు కలిగి ఉంటే ఆయన పాదాలు నువ్వు నొక్కితే నీకు ఆ విషము ఆ సర్పములది నీకు ఎక్కదు నువ్వు వాటిని అణచివేస్తావు నీ పాదాలతోటి తొక్కేస్తావు పాతాల లోకంలోకి వాటిని వాటికి నువ్వు భయపడవు నిన్ను కాటేలా నువ్వు తొక్కితే అవి పాతంలోకి పోతాయి అలాంటి శక్తి నీకు వస్తుంది ఎట్లా నీకు అలా శక్తి రావాలా నువ్వు ఆయన పోలికలాగా ఆయన స్వరూపంలాగా నువ్వు తండ్రి మారితేనే ఆయన కలిగిన ప్రేమ ఆయన ఆయనలాగా నువ్వు జీవించాలా ఆయన ఏ రీతిగా ఈ లోకంలో సువార్థ ప్రకటించండు ఏ రీతిగా రోగులను స్వస్థపరిచిండు ఏ రీతిగా దయ్యములను వెళ్ళగొట్టండు ఏ రీతిగా మరణాన్ని జయించండు మరణించిన వారిని లేపగలిగిండు కుష్ఠ ఎంతమందిని స్వస్థపరచగలిగిండు ఎట్లా ఆయన సేవ చేయగలిగండు అదే విధానమైన జీవితం నీలో ఉండాలంటే తండ్రి నీలో ఉండాలా కాబట్టి నువ్వు ప్రయాస పడాలా తండ్రి కోసం నువ్వు ప్రయాస పడాలా ఆయన లేకపోతే నీలో ఏ పాటి నువ్వు నేను ఏ పాటి మనం ఏ పాటి మనలో ఏముంది మనలో మట్టి లాంటి వాళ్ళం మనం మన శరీరం ఒక మట్టి ఆయన మట్టితోనే మనల్ని సృష్టించండు కానీ ఆయన జీవం పెట్టిండు మనలో కాబట్టి మనము చూడండి ఆ సర్పాలను తేళ్ళలను మట్టిలాగానే ఉంటే ఎట్లా వాటిని ఎదుర్కోగలవు శరీరకంగా ఉంటే ఎట్లా వాటిని జయించగలవు ఎట్లా వాటితోనూ పోరాడగలవు అబద్ధ బోధకులు అంటే ఆ సర్పాలు తేళ్లు అవి సింహాల్లో గర్జించ సింహాలే నిన్ను మిగదమా నన్ను మిగదామని అందరినీ మిగిదామని అవి ఎదుగుతూ వస్తున్నాయి చూడండి మనం ఎట్లా వాటిని జయించగలమంటే ఆయన వాక్యము మనలో ఉంటేనే ఆయన మనలో ఉంటేనే వాక్యం ఎవరు ఆయననే కదా నేనే వాక్యమును వాక్యం వాక్యము దేవుని దేవుడే వాక్యం అంటే ఈ ప్రవచనములు ఈ లేఖనాలు ఇవి జీవముంది ఇందులో ఆ జీవమే ఆయన కాబట్టి ఈ జీవము నీలో ఉంటే తండ్రి ఉన్నట్టే చూడండి అందుకే మనం మోసపోవద్దు సర్పాలు తేళ్ళు అవి విజృంభిస్తున్నాయి సృష్టిలో అవి కాటేయడానికి రెడీగా ఉన్నాయి నువ్వు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఒకవేళ డ్యూటీలో ఉన్నా కానీ నీ పనులు ఏ ఉన్నా కానీ తర్వాత అయినా మనము వినాలా దేవుని స్వరం వినాలా దేవుని ఎందు మనం ఉండకపోతే మనము ఎక్కడ మనము నిర్లక్ష్యంగా దొరుకుతామనేవి కాటేయడానికి సిద్ధపడతాయి నువ్వు ఏ మాత్రం నువ్వు మరి మైమరిచినావా ఏ మాత్రం నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా అవి నిన్ను కాటేస్తాయి అవి నిన్ను కాటేయకుండా ఉండాలంటే నువ్వు అనుదినం ఎలా ఉండాలా ఒక యుద్ధ పౌరుడు ఉండాలా యుద్ధానికి వెళ్ళి ఒక సైనికుడు ఉండాలా నువ్వు అలర్ట్ గా ఉండాలా ఏ టైం దుష్టుడు వచ్చి నీ మీద పడతాడో తెలియదు ఏ టైంలో వాడు వచ్చి నీ మీద నీ ఇంట్లో సమాధానం లేకుండా చేస్తాడో తెలియదు ఎట్లా వాడు నిన్ను బాణాలు విసురుతాడో నీకు తెలియదు నువ్వు ఎట్లా వాటిని పసికట్టగలవు ఎట్లా వాటిని జయించగలవు నీకు ఆయన వాక్యము నీలో ఉండాలా ఆ వాక్యమే నువ్వు వినకుండా నిర్లక్ష్యంగా మనం ఐక విచారాల వల్ల ఈ లోకాన్ని ప్రేమించి లోకస్తుల్లాగా జీవిస్తే నువ్వు ఎట్లా వాటిని ఎదుర్కోగలుగుతాం మనం ఎట్లా వాటిని మనం జయించగలం కాబట్టి మనము మర్చిపోవద్దు చూడండి అన్నిటికన్నా మనకి ముఖ్యమైనది ఆయన వాక్యమే ఆ వాక్యం ఉంటేనే ఈ డ్యూటీల్లో గాని ఇంట్లో సమస్యల్లో కానీ బయట సమస్య అన్నింటినీ మనం ఎదుర్కోగలంటే ఆయన వాక్యంతోనే ఎదుర్కోగలం మనం ఏ పార్టీ వారు మనలో ఏ శక్తి ఉంది మనం వాటిని ఎదుర్కోవడానికి కాబట్టి వాక్య రూపంగానే మనం ప్రతిదీ జయించాలా ప్రతిదీ మనం ఎదుర్కోవాలి అపవాది బాణములను తంత్రములను వాడు పన్నే కుయుక్తులను వాడు రకరకాల బాణాలు విసిరితే వాటన్నిటిని మనం జయించాలా చూడండి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడలా విస్తరింపజేసాను ఎపశేలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపను చూడండి సంపూర్ణంగా జ్ఞాన వివేచన నీలో వివేచన ఉంటే చూడండి వివేచన లేకపోతే ఈ బ్రదర్ ఎట్లా దేవుని వాక్యం ఈయన ఏ ఆత్మరూపంగా చెప్తుండ ఈయనలో దుష్టుడు నువ్వు పసిగట్టగలవు నీలో వివేచన ఉంటే నీలో జ్ఞానం ఉంటే దేవుని వాక్యం ఉంటే ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం ఇది ఇది దేవునికి అబద్ధం ఇది చెప్పేది నువ్వు ఫస్ట్ ఆయనలో ఉన్న ఆత్మను వివేచిస్తావు ఆయన బోధించే వాక్యాన్ని నువ్వేం చేస్తావు జ్ఞానంతో పసిగడతావు నీకు జ్ఞానము ఉండాలా వివేచన ఉండాలా ఆయన కృప మనం ఎడలా అంటే నీకు జ్ఞానము వివేచన ఆయన మొత్తం నీకు ఇచ్చేస్తాడు ప్రతి ఆత్మ సంబంధమైన ఆయన ఏం చెప్తుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించను కాబట్టి ఆయన అనుగ్రహించండు కానీ నువ్వే ఇంకా వాటిని పొందుకున్నావో పొంది పొంది ఉన్నావో పొంది లేవో కూడా నీకు తెలియదు ఇంకా నీలో ఇంకా నీలో ఇంకా అనుమానము ఇంకా అపనమ్మకము అవిధేయత అవిశ్వాసము చూడండి ఇంకా నాలో లేదేమో ఎక్కడ లేదు నీలో చూడండి నువ్వు ఆయనలో ఉంటే ఆయన నీలో ఉంటాడు కదా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఎవరున్నారు తండ్రి ఉంటే ఈ లోకం నువ్వు జయిస్తావు నీలో దుష్టుడు ఉంటే ఈ లోకంలో ఉన్న బాధలన్నీ నీ మీద వచ్చి పడతాయి ఈ లోకంలో ఉన్న తెగుళ్ళు వచ్చి మన మీద పడతాయి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ వచ్చి మన మీద పడతాయి కానీ మనలో తండ్రి ఉంటే మనం ఈ లోకాన్నంతా జయించగలుగుతాం చూడండి మనకి జ్ఞానం అవసరం వివేచన లేకపోతే ఎట్లా నువ్వు పసిగట్టగలుగుతావు వాక్యం చెబితే నువ్వు మోసపోతావు గుడ్డివాడిలాగా చూడండి మనకి వివేచన చాలా అవసరం ఈ అంత్య దినాల్లో నువ్వు వివేచన వరం నువ్వు అడగాల తండ్రిని ప్రాధేయపడాలా ఎందుకు వివేచన లేకపోతే ఏ ఆత్మను నువ్వు ఎట్లా కనిపెట్టగలవు ఎట్లా దుష్టుడు పడువు రకరకాలుగా వాళ్ళకి వివేచనే ఉన్నుంటే అవ మోసపోయే కాదు జ్ఞానమే ఉంటే ఆదాము మోసపోయే కాదు ఎంతమంది బిడ్డలు మోసపోయిండ్రు అప అబద్ధ బోధకులు చేత అబద్ధ ప్రవర్తల చేత ఎంతమంది దుష్టుకి చిక్కిండ్రు పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో వాళ్ళలో వివేచనం లేదు వివేచించలేకపోయిన వాళ్ళు వాళ్ళు జ్ఞానం లేదంటే ఆయన వాక్యం వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు దుష్టుడికి ఈజీగా చెక్కబడిపోయి ఉన్నారు కాబట్టి ఈ దినము ఎంతమంది దేవుని బిడ్డలు చూడండి ఆ దుష్టుడికి చెక్కబడి ఉన్నారా లేదా చెప్పండి ఎంతమంది కానీ వాళ్ళని మనం విడుదల ఇవ్వాలంటే మనము వెళ్ళాలా వాళ్ళ దగ్గరికి ఆ తోడేళ్ల మధ్యకి వెళ్ళి వాళ్ళకి మనం స్వార్థని ప్రకటించాలి అవి బుసలు కొడుతూనే ఉంటాయి అవి కాటేయడానికి సిద్ధంగానే ఉంటాయి అయినా నువ్వు వెళితే తండ్రి నీతో నడిస్తే నువ్వేం చేస్తావు నీ పాదాలతో వాటిని అనగదొక్కుతో ఆ సర్పములను తేళ్లను వాటికి నువ్వు భయపడవు నిన్ను చూస్తే అవి భయపడిపోతాయి నువ్వు అంతగా ఆయన అగ్నినిలో ఉంటుంది సర్పములకు భయమే కదా అగ్ని అంటే ఆ అగ్నిలో ఎక్కడ కాల్చిపోయబడతామని భయపడతాయా లేదా సర్పములు తేళ్ళు కూడా భయమే కదా మంట పెడితే వాటికి ఎంత భయం నీలో తండ్రి అగ్ని లాంటి నా తండ్రి అగ్ని జ్వాలల వంటి నాలుగా వచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళు పరిశుద్ధ ఆత్మను అలాంటి అగ్నినిలో ఉంటే సర్పముకి నువ్వు ఒక అగ్నిలాగా ఉంటాయి నీ ముందు ఎట్లా వస్తాయి అవి ఆహుతి అయిపోతాయి నువ్వు నడుస్తుంటే నీ మంటకి నీలో ఉన్న అగ్నికి అవి కాల్చివేయబడిపోతాయి అవి నిన్ను ఎట్లా కాటేయగలుగుతావు కాబట్టి తండ్రి నువ్వు కలిగి ఉండాలా చూడండి రెండవ వచనాలు చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను ఇరవయో వచనం చూడండి ఎఫ్ఎస్సీ పత్రిక వచ్చినము ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందున పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకము ఆయనను తన కుడి పాశ్రమునుగా కూర్చుపెట్టుకుని ఉన్నాడు చూడండి మన ప్రభు మన తండ్రి ఆయన మరణించి ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఎక్కడ ఉన్నాడంట తండ్రి కుడి పారిశ్రమను కూర్చొని ఉన్నాడంట కాబట్టి ఆయన పొందిన మరణంలో నువ్వు పొందినవే ఆయన రక్షణ పొందినవు నువ్వు మరణించి లేచినావు నీ పాపపు జీవితాల నుంచి నీ అపరాధంలో నుంచి నీకు క్షమాపణ వచ్చింది ఆయన రక్తం నీకు విమోచన వచ్చింది చూడండి నువ్వు కూడా తండ్రి ఎదుట ఆ కుడి పారిశ్రమ కూర్చున్నావు నీ స్వాస్థ్యం ఆయన పరలోకంలో భద్రపరిచి ఉన్నాడు ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహించిడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహించండు కానీ నువ్వు ఎట్లా జీవిస్తున్నావు చెప్పండి నీలో ఎక్కడ కృతజ్ఞత ఉంది ఎక్కడ విధేయత ఉంది తండ్రి పట్ల మనము ఈ లోకంలో ఉండి మనలో ఎక్కడ ప్రేమ ఉంది ఎక్కడ జాలి ఉంది ఎదుటి వారి పట్ల ఎట్లా కనికరిస్తున్నామా క్షమించగలుగుతున్నామా మన మాటలు గర్వంతో కూడిన మాటలు ఉన్నాయా తగ్గింపుతో కూడిన మాటలు నీ నడవడిక ఎట్లా ఉంది నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి నీ జీవన శైలి ఎట్లా ఉంది చూడండి ఆయన నిన్ను ఆయన కుడి పార్శమునగా కూర్చొని ఉన్నాడు తండ్రి నిన్ను ఆయన పరలోకంలో ఆయన స్వాస్థ్యం నిన్ను భద్రపరుచుకొని ఉన్నాడు తండ్రి నిన్ను పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చండి నిన్ను ఆయన చూడండి ను నేను మనం ఎట్లా జీవిస్తున్నాం ఆయనకు అనుగుణంగా మనం జీవిస్తున్నామా మనలో ఎట్లాంటి ప్రేమ ఆయన పట్ల మనకు కలిగి ఉంది చూడండి ఆయన మాత్రం నిన్ను చూడండి ఆయన కుడి పార్శ్రమనుగా కూర్చొని పెట్టి ఉన్నాడు ఆయన మరణించిన తర్వాత నువ్వు కూడా మరణించినావు నీ పాపపు జీవితం నుంచి నువ్వు కూడా నీ పాపాల రక్తంలో కడగబడి విమోచన పొందినవు నీ అపరాధములకు ఆయన క్షమించండు కానీ నువ్వు ఆయన మనము ఇట్లా పాపం జీవిస్తే మన మాట తీరులో పాపం మన నాలుకతో మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నావు అన్ని దొంగ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ వాడి మీద కంపెనీలో మనం ఇట్లా జీవిస్తే మనకు తెలి నాలుక కూడా చూడండి ఎంత పాపపూరితమైన అవయం అది అది నాలుక ఆ జీవము నాలుకలోనే ఉంది మరణము కూడా నాలుగులోనే ఉంది ఆ యొక్క నాలుకని నువ్వు సాధన చేయకపోతే నీ నోటితో నీ నాలుకని నువ్వు నోటిని అదుపులో పెట్టుకోకపోతే చూడండి నీ నోటితో ఎన్ని పాపాలు చేస్తున్నావు చూడండి ఎంతమంది ఇట్లా మోసపోతుండ్రా లేదా ఈ లోకంలో ఈ సృష్టిలో మనకి ఎందుకు చెప్పండి మన తండ్రి అందరినీ క్షమించిండు ఆయన శిలువ వేసిన వాళ్ళని కూడా ఆయన క్షమించినప్పుడు నువ్వు నేను ఎందుకు క్షమించలేకపోతున్నావు నీళ్ళు ఆయన ప్రేమ ఉంటే నువ్వు క్షమించాలి కదా నీళ్ళు ఆయన ప్రేమ ఉంటే నువ్వు కూడా అందరినీ క్షమించాలా వాడు తప్పు చేసిండు వాడు తప్పు చేసిండు నీ పట్ల కఠినంగానే ప్రవర్తించండు నిన్ను గాయపరిచినట్టే చేసిండు నా తండ్రిని కూడా వాళ్ళు వాళ్ళు సిల్వలో వాళ్ళందరూ గాయపరిచిండ్రు కానీ ఆయన ఎక్కడన్నా వాళ్ళ మీద ఆయన ఏమన్నా ఆయన నింద మొప్పిండా హింసించిండా వాళ్ళకి తెలియదు అని ఆయన ప్రార్థించండు నువ్వు చేయగలుగుతున్నావా ఈ దినం మా ప్రార్థన నేను చేయగలుగుతున్నానా మనం చేయగలుగుతున్నావా ఇంకా ఎప్పుడు మనం అభివృద్ధి పొందేది ఇంకా ఎప్పుడు మనం సంపూర్ణత అయ్యేది ఇంకా మనము ఈ గుణగాణాలు కలిగి ఉంటే ఆయన సువార్థను ఎప్పుడు నువ్వు ప్రకటిస్తావు ఎప్పుడు రక్షణలకు ఎంతో మంది నశించిపోతున్నారా ఈ లోకమంతా జ్ఞానం లేక వివేచన లేక చూడండి ఎంతమంది నశించిపోతున్నారు వీళ్ళందరికీ దేవుని సువార్థను ప్రకటించాలంటే నువ్వు ముందు ఆయనలాగా మారితేనే కదా నువ్వు తోడేలతో వెళ్ళాలి నువ్వు ఆయనలాగా మారాలంటే నీ జీవితం మారాలా లేదా నీ మాట తీరు మారాలా లేదా నీ తలంపులు మారాలా లేదా నీ నడవడిక మారాలా లేదా నీ చూపులు నీ పత్తిది మారాలా లేదా నువ్వు మారకుండా నువ్వు ఇట్లనే జీవిస్తే ఎట్లా ఆయన రాజ్యాన్ని నువ్వు నెరవేర్చగలవు వచ్చి మాటలుగా చెప్పుకొని వాక్యం ప్రకటించుకొని వెళ్ళిపోయేది కాదు కదా అది ఒక మోస కూడా ఆబద్ధికుడాడు ఈ లోకం అంతా ఆయన స్వార్థని ప్రకటిస్తారు సత్యాన్ని ప్రకటిస్తున్నారా వాళ్ళంతా యువత లాంటి వాళ్ళు దొంగ ముద్దులు పెట్టి దేవుని అప్పజెప్పిన వాళ్ళు ఈ రోజు కూడా అందరూ దొంగ ముద్దులే పెట్టి ఆయన నామే వాడతారు ఆయన ఆయన నామంలోనే రక్షణ ఇస్తారు ఆయన నామంలోనే స్వస్థతలు చేస్తున్నారు కానీ ఆయన చూడండి ఆయన సత్యాన్ని అందరూ పక్కదారి పెట్టేసారు అందరూ ఆయనను మోసం పోస్తున్నారు వెన్నుపోటు ఆయన పక్కంలో బలెమ్మ పొడిచినట్టు మనం ఆయన బిడ్డలందరూ ఆ సత్యాన్ని ప్రకటించకుండా కల్పనా కథలు చెప్పి పోకిరి చేష్టలు చేసి మతపరమైన జీవితం చేసి ఆయన ఆయన నీ సివలో వేసినప్పుడు ఎట్లా పక్కలో బలెములతో పడుచుండ్రో నీ ప్రవర్తన నీ జీవితం కూడా ఆయనని ఇప్పుడు పక్కలో బలెమ్ముతో పడుస్తున్నావు అంటే నీకు తెలియకుండా నువ్వు ఆయన సిల్వ వేసి ఆయన నువ్వు మళ్ళీ చిత్ర చేస్తున్నావు ఒక పట్ల ఒకసారి నీ పట్ల ఆయన సిల్వ మరణం పొందిండు ఆయన భారాన్ని మోసిండు సిల్వలు శ్రమను సహించి ఆయన మళ్ళీ నీకు ఆయన ఏమి ఇచ్చాడు పరిశుద్ధతనిచ్చాడు నీ పాపములకు విడుదలిస్తే నువ్వు మళ్ళీ పాపం చేసి ఆయనని మరలా సిల్వ వేస్తున్నావు నీ వల్ల మళ్ళీ ఆయన సిల్వ వేయబడుతున్నా చూడండి ఆయన త్యాగానికి ఎక్కడ నువ్వు అర్థం చెప్తున్నావు ఆయన త్యాగం నీలో ఎక్కడ ఉంది ఆయన ప్రేమ నీలో లేదు ఆయన ప్రేమ నీలో ఉంటే ఎదుటి వారితోనూ సమాధాన పడతావు నువ్వు ఒక సేవకుడువి ఒక సేవకురాలు ఒక విశ్వాసివి విశ్వాసురాలవి ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండి ఆయన వాక్యాన్ని దినదినం వింటున్నావు ప్రకటిస్తున్నావు ఆయన వాక్యంలో వెళుతున్న ఇంకా ఎదుటి క్షమించలేకపోతే ఎదుటివారితో కనికరించలేకపోతే నీ తోటి సేవకులను సేవకురాలని నీ తోటి రక్త సంబంధికులని ఇరుగు పొరుగువలని ఎవరిని కూడా ఇంకా ప్రేమించకపోతే చూడండి నువ్వు ఎట్లా ఆయన బిడ్డ అవుతావు చెప్పండి బిడ్డ ఎట్లా అవుతాడు తండ్రి వారసుడు ఎట్లా అవుతాడు ఆయన గుణగణాలకి ఆయన ఆశయాలకు వారసుడే కదా నిజమైన వారసుడు ఆయన నీలాగా ఉంటాడా నా ఉంటాడా చెప్పండి అందరిని క్షమించినాడా లేదా మన తండ్రి నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు నువ్వు ఎందుకు ఎదుటి వారితో సమాధాన పడలేకపోతున్నావు చూడండి ఎక్కడ తప్పిపోతున్నాం మనం ఆయన విషయంలో కేవలం జ్ఞానం లేకనే తప్పిపోతున్నాం మనలో వివేచన లేకపోవడం వల్ల తప్పిపోతున్నాం వివేచన అంటే ఎట్లా నేను చేస్తుంది ఈ తండ్రికి వాక్యానుసారంగా ఉందా లేదా నువ్వు వివేచించాలా లేదా నీకు వివేచన ఉంటే నేను ఈ మార్గంలో వెళ్తున్నాను ఈ మార్గం ఆయనకి అనుగుణంగా ఉందా లేదా నువ్వు అడిగినా తండ్రిని నువ్వు వెళ్తున్నదే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతుంటే మోసపోతుంటే నువ్వు గ్రుడ్డివాడి అయిపోతుంటివి నీలో జ్ఞానం ఉంటే వివేచిస్తే జ్ఞానం అయ్యో నేను ఇట్లా చెప్తున్నాను ఈ మాటలు వాళ్ళకి బాధ కలిగి ఉంటాయేమో అయ్యో నేను తప్పు చెప్తున్నానేమో ఇది నాకు శిక్ష వస్తుందేమో అని నువ్వు వివేచించే టక్క నువ్వు మార్చుకుంటావు నీ హృదయాన్ని అలా ఇది ఎక్కడ చేయగలుగుతున్నారా దేవుని బిడ్డలు సమర్థించుకుంటున్నారు సమర్థించుకొని సద్దు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు జీవనం కానీ ఆ దినము ఆయన వచ్చినప్పుడు బహుశ్రమ వస్తుంది ఆ తేళ్ళు సర్పములు నాకు తండ్రి ఆ సర్పం వచ్చి నా పట్టుకుంది అది ఎందుకు గొంతు పట్టుకుందో నాకు ఊపిరి ఆడట్లేదు అయ్యో నేను కలలో కాదు ఇది రియల్ గా జరిగింది చెప్తున్నా రెండు రోజుల కిందట ఆ సర్పము అది ఎంత పెద్దగా ఉన్నాయంటే నేను చూసినాను ఆకాశం అంత ఎత్తు ఆ సర్పాలు పెద్ద పెద్ద పడగలు వేసుకొని అది ఎట్లా బుసల కొడుతుంది నా మీద నన్ను కన్న కళ్ళలో అది కాటేయడానికి సిద్ధంగా ఉంది వచ్చింది నా గొంతు అంతా చుట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ అది నిజంగానే పాము చుట్టుకున్నట్టు కాదు కానీ నా గొంతు మాత్రం అది చుట్టుకుంటున్నట్టు నా ఆత్మ ఘోషిస్తుంది నిజంగానే నా గొంతు మూసుకోబోతుంది నాకు ఊపిరి ఆడట్లేదు ఎట్లా చేయాలని అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన పావురం నాకు కనిపించింది అంటే నేను ప్రార్థించగలే ఆ సర్పం నన్ను విడిచి తండ్రి ఆత్మ నా దగ్గరికి వచ్చింది చూడండి మనం ఎందుకు నేను చెప్తున్నానంటే సర్పాలు బయలుదేరినాయి అవి కాటు భయంకరంగా ఉంటది అవి ఎంత కాటు భయంకరంగా ఉంటదంటే అవి బుసలు కొడుతున్నాయి ఎట్లా బుసలు ఎట్లా అంటే మోసపరచాలని బుస కొడుతున్నాయి నీకు ఆత్మీయంగా దెబ్బ కొడతాయి శరీరంగా ఆత్మీయంగా దెబ్బ కొడితే నువ్వు పరలోకరాజ్యంలో ఉండలేవు తండ్రి ఎదుట నువ్వు నిలబడలేవు కానీ శారీరకంగా గుసగొడితే నీ జీవితం అంత దుఃఖంతో శ్రమలతో నిండిపోతుంది నీకు సమాధానమే ఉండదు నీ జీవితంలో సంతోషమే ఉండదు నువ్వు ఎప్పుడు దుఃఖంతో విచారణ వ్యక్తం చేస్తూనే ఉంటావు నాకు ఎందుకు వచ్చినా ఈ బాధలు నాకు ఎందుకు వచ్చిన ఈ శ్రమలు ఈ బాధలు ఎందుకు వచ్చినాయని నువ్వు కృంగిపోతూనే ఉంటావు నీ జీవితాన్ని కృంగదీస్తాయి అది శారీరకంగా దెబ్బ ఆత్మీయంగా దెబ్బ ఏంటంటే నేను మోసపరుస్తే నుంచి అప్పుడు నువ్వు నశించిపోతావా లేదా చూడండి వాటి కాటు ఎంత భయంకరమైన కాటు కానీ ఆ కాటుకు మనం చిక్కొద్దు ఎందుకంటే మనం ఆయన పిలుపులో ఉన్న ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు మనల్ని ప్రేమించుకోండి చూడండి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూడండి మూడో అధ్యాయము ఐదో వచ్చినాం చూడండి అలాగున నే కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడను చూడండి నాలుక మన శరీరంలో మన కాలు కానీ మన తల కానీ మన చేతులు ఇవన్నీ చాలా పెద్దగా ఉంటాయి నాలుక అనేది చాలా చిన్న అవయం అంటది చాలా చిన్నది అది ఏంటంట బహుగా అదిరిపడతదంట ఎందుకు ఎదిరిపడుతుంది ఎప్పుడు చేపేద్దామా ఎప్పుడు ఎవుడిని బాధ పెడదామా ఎవడు ఎట్లా దొరుకుతాడా వాడిని ఇంకా ఎంతగా క్రంగా దిద్దామా వీడి గురించి ఎదుటి వారికి ఎట్లా చెప్దామా ఇన్ని ఎట్లా వాడిని తిడదామా ఎట్లా వాడు దొరికితే వాడిని ఇంకా నాలుగు మాటలు చెప్పి భాయప ఈ నాలుక ఎప్పుడు దాని పనింది ఎగిరి పడతా ఉంటది అది చూడండి ఎంత కొంచెము నిప్పు చూడండి ఎంత కొంచెము నిప్పు ఎంతో విస్తారమైన అడవిని తగలబెట్టును చూడండి ఒక అగ్గి చిన్న మంట ఒక చిన్న మంట ఒక పెద్ద ఒక చిన్న మంట ఏమవుతుంది ఒక ఆకు తగులుకుందనుకో ఆ ఆకు మండిపోతది ఆకు ఇంకో ఆకు ఇంకో ఆకు మొత్తం అడివినే తగలబెడుతుంది చూడండి నీ శరీరాన్ని నీ నాలుక తగలబెడుతుంది ఈ దినం పాపముతో కానీ నీ నాలుక నువ్వు ఇంకా కంట్రోల్ చేసుకోవాలా చూడండి అది చిన్న అగ్ని ఒక అడవినే తగలబెడుతుందంట నీలో ఉన్న అవయం కూడా చిన్న నాలుక అది ఎగిరిపడతా ఉంటది అది ఏం చేస్తుందో తెలుసా నీ మొత్తం శరీరాన్ని తగలబెడతాదంటే చూడండి నీ శరీరాన్ని మొత్తాన్ని పాపాన్ని చేసి మొత్తం నీ శరీరం అంతా నరకంలోకి పోయేటట్టు చేస్తుంది తగలబెట్టడం అగ్నిలో వేయబడుతుందంటే నరకానికి సాదృశ్యం చూడండి ఆ అగ్నికి నువ్వు ఆహుతి అయిపోవటం నరకంలోకి వెళ్ళిపోతావు నీ నాలుక వల్ల నీ మాట తీరు వల్ల నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల చూడండి అలాగూ నేను నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంతో విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే చూడండి నేను నాలుక కూడా ఒక అగ్ని లాంటిదే నువ్వు మాట్లాడితే ఎదుటి వాడి పెడతది వాళ్ళ కుటుంబాన్ని కూలుస్తుంది నువ్వు చెప్పడం వల్ల చూడండి ఈ దినం ఎంతో మంది దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళే దేవుని ప్రార్థించిన కానీ ఎంతమంది జీవితాలను నాశనం చేయట్లేదు ఎంతమంది కుటుంబంలో చిచ్చు పెట్టట్లేదు ఎంతమంది సేవకులకి చెప్పి చేయట్లేదా నాలుక ఎంతమంది సేవకులకి ఇక్కడే అక్కడ ఇక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద అట్లా చెప్పి ఇట్లా చే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాని ఎంతమంది దేవుని బిడ్డలు దేవుని నమ్ముకొని వాళ్ళు ఎంతగా చేయట్లేదా ఇన్ని కుటుంబాలు నాశనం చేయట్లేదా వాళ్ళ మాట తీరు చూడండి నాలుక కూడా అట్లాంటిదంట అగ్ని నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరంకు మాలిన్యము కలుగు చేయొచ్చు చూడండి మన అవయవములలో పాప ప్రపంచం ఏదైనా ఉందంటే నాలుకనే ఎందుకంటే ఈ నోటి కదా మన తండ్రి నాలుగు ఆయన వాకు కూడా నాలుగు వచ్చింది ఆయన ఎట్లా ఆశీర్వదించండు ఆయన ఎట్లా ప్రేమ చూపించండు ఎట్లా కనికరించండు క్షమించండు ఎట్లా వెళ్ళిండు చూడండి పాపం ఎక్కడి నుంచి వస్తుంది నీ నీ నోటి అందుకే కదా జీవం మరణం నాలుగు వశమై ఉన్నదంటే నీలో జీవం ఉండాలన్నా నాలుకనే వశమై ఉంటది పాపమైనా చూడండి చెప్పించేది కూడా ఈ నాలుగుతోనే బ్రదర్ మీరు బాధపడకండి సిస్టర్ మీకు దేవుడు స్వస్థపరుస్తాడు మీకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఈ నాలుగుతోనే చెబుతాం కాదు సిస్టర్ మీరు సరిగా లేరు సిస్టర్ దేవునిలో సరిగా లేరు అందుకే మీకు బాధలు కష్టాలు మీరు సరిగా లేరు మీకు రాదు చేస్తారని కూడా చెప్తారు మీరు నరకానికి వెళ్ళిపోతారని అని ఈ నాలుగు అంటే చూడండి ఎదుటి వారిని సమాధాన పరిచి ఎదుటి వారికి ధైర్యం చెప్పేది కూడా ఈ నాలుకే ఎదుటి వారిని బాధ పెట్టి క్రొంగదీసేది కూడా ఈ నాలుకే అదే అంటే జీవము మరణం అంటే రెండిటికి సాదృష్యం కాబట్టి నువ్వు నీ నాలుకని జీవంతో నింపుకున్నావా మరణంతో నింపుకున్నావా నువ్వు ఆశీర్వాదిస్తున్నావా నీ నాలుగుతో చెపిస్తున్నావా ఏ నీ నోటితో గర్వ మాటలు వస్తున్నాయా నీ నోటితో ప్రేమపూరితమైన మాటలు వస్తున్నాయా నీలో ఏమొస్తుంది నీ నాలుగు నుంచి చూడు నువ్వు ఇంకా గ్రహించుకోవాలా చూడండి పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు ఎంతమంది జీవితాల్లో మనం చిచ్చు పెట్టి వచ్చిన నేను కూడా పెట్టు వచ్చినాను నాకు తెలియదు అప్పుడు దేవుని విధానంలో రాకముందు రక్షణ ముందు మనపు నా జీవిత శైలి కూడా అట్లనే ఉనింది కానీ ఆయన రక్తంలో కడిగిన తర్వాత ఆయన నా పాపములకు క్షమాపణనిచ్చిన తర్వాత ఆయన ఆత్మను పొందిన తర్వాత మనం అట్లా ఎందుకు చేస్తాం అట్లా చేస్తే మనం శరీరకులం తండ్రి ఆత్మ మనలో ఎక్కడ ఉంటది చూడండి అది చూడండి ఏం చేస్తుంది చిచ్చు అది నరకము చేత చిచ్చు చూడండి నరకం ఎక్కడో లేదు నీ నాలుకలోనే ఉంది పాపం ఎక్కడో లేదు నీ నాలుకలోనే ఉంది నీలోనే పెట్టిండు దేవుడు పాపాన్ని జీవము నీలోనే పెట్టిండు మరణం నీలోనే పెట్టిండు చూడండి పరలోకరాజ్యము నీలోనే ఉంటది భూలోకము కూడా నీలోనే ఉంటుంది ఆత్మ నీలోనే ఉంటుంది శరీరం నీలోనే ఉంటది నువ్వు ఏటి కలిగి ఉన్నావు వేటి కోసం ప్రయాసపడుతున్నావు వేటిలో నీ జీవితం నువ్వు వేటిలో చిక్కుబడి ఉన్నావు వేటిలో చిక్కుకొని ఉన్నావు వేటిలో నుంచి నువ్వు తండ్రి తగ్గట్టున్నావు అని పరిశీలించుకోవాలి చూడు ఏ నరుడు ఎనిమిదో వచ్చినావు ఏ నరుడు నువ్వు నాలుకైనా సాధన చేయనేరడు నీ నాలుకని నువ్వు సాధన చేయాలా మనుషులు ఎవరు నాలుగు కంటే మనం మాట్లాడేదానికి ఏముందని అనుకుంటున్నారు కానీ ఆ నాలుకతోని ఎంత పఫార్మ్ చేస్తున్నాము ఎవరికి తెలుసు ఎంతమందిని కఠిన మనం బాధ ఎంతమంది మీద మనం ఎట్లా మాట్లాడుతున్నాము మనం ఎంతమందిని శప్పిస్తున్నాము ఎంతమందిని తిడుతున్నాము ఎంతమందిని బూటు మాటలు మాట్లాడుతున్నాము ఎంతమంది తిట్టరా పూత మాటలు తిట్టరా ఎంతమంది చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ నోటి నుండే కదా నీ నాలుగు నుంచే వస్తున్నాయి అందుకే అది విశపరితమైనది అది అగ్ని అది నరకంతో పోల్చబడింది అని తండ్రి ఎందుకంటే నువ్వు నిద్రలేచిన కానించి పడుకునే దాకా నీ నాలుగుతోనే కదా నువ్వు మాట్లాడేది ఎదుటివారితో ప్రతి ఒక్కరితో నువ్వు నాలుగుతోనే సంభావిస్తావు చూడండి దాంతో సంభాషించేటప్పుడు ఎట్లాంటి పాపములకు మనం చోటిస్తున్నామా మనం ఎక్కడ తప్పిపోతున్నామా మనలో ఏమైనా ఇంకా ఎక్కడైనా ఉందా అని నువ్వు గ్రహించాలా సాధన చేయాలా అది ఎట్లా సాధన చేయాలా ఆయన వాక్యానుసారంగా సాధన చేయాలా నీ ఇష్టానుసారంగా సాధన చేయడం కాదు గర్వపు మాటలు మాట్లాడడం కాదు ఎదుటి వారి కఠినంగా ఉన్న కఠినంగా వాళ్ళని మాట్లాడి వాళ్ళని గాయపరచడం కాదు గాయపడిన వాళ్ళని నువ్వు ఏం చేయాలా బాగు చేయడానికి అంటే వాళ్ళని నువ్వు ధైర్యపరచడానికి నీకు నాలుక ఇచ్చిండి కానీ ఆ బాయపడిన వాళ్ళు ఇంకా గాయపరిచేటట్టు కాదు నేను చేయమనింది ప్రభు చూడండి ఏ నరుడు నువ్వు సాధన చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండిందంట చూడండి మన నాలుక ఎట్లా నిండిందంట మరణకరమైన విషం చూడండి పాముకి కాటేస్తే దా నాలుకలనే విషం ఉంటది ఆ నాలుగు నువ్వు ఉంటే నువ్వు కూడా ఒక విషం లాంటి నువ్వు ఒక సర్పం లాంటి అంటే నువ్వు సర్ప సంతానమని ఎందుకు అన్నాడు ఆయన యువహాను బాప్తీసం ఇచ్చి యువహాను ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు వాళ్ళతో ఎందుకు మీరు సర్ప సంతానం అన్నాడంటే వాళ్ళు నాలుకతో విషము కలిగి ఉన్నారనమాట చూడండి సర్పముకు విషం ఉంటుందా లేదా నీ నాలుకలో కూడా విషం ఉంది అంటే నువ్వు సర్పానికి సాదృశ్యం నీ నోటి నుంచి ఆశీర్వాదం రాకుండా శపథపూరితమైన మాటలు చూడండి గర్వప మాటలుంటే నీ నాలుకలో ఏముందంట విషముందంట అంటే నీ నాలుకలో సర్పంలో ఉన్న విషము నీ నాలుకలో ఉంది చూడండి దాన్ని ఇప్పుడు నువ్వు సాధన చెయ్యి ఆ విషాన్ని తీసేసుకో దాన్ని ఇంచి విరుగుడు పొందు ఎట్లా విరుగుడు పొందుతావు నువ్వు తండ్రితో ఉంటేనే విరుగుడు పొందుతావు చూడండి అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది అది నిర్గలమైన దుష్టత్వమే చూడండి దీనితో తండ్రి అయిన ప్రభువుని స్థుతింతము చూడండి నీ నాలుగుతోనే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అవునా లేదా మనము మన నాలుగుతోనే పాపం మనం దేవునికి ప్రార్థిస్తాము మన నాలుగుతోనే ఆయన స్థుతిస్తాము అదే నాలుగుతో అందరినీ శేపిస్తాం చూడండి విషం ఎక్కడ పెట్టిండు దేవుడు నీ నాలుగులో పెట్టిండు అది నువ్వు సాధన చేయకపోతే ఆ సర్పాలకు ఉండే విషము నీ నాలుకలు నువ్వు ఉంటే నువ్వు గర్వంగా మాట్లాడితే ను ఎప్పుడు అబద్ధాలే చెప్తుంటే చూడండి అబద్ధాలు చెప్తూ గర్వం చెప్తూ సమర్థించుకుంటుంటే నువ్వు చూడండి నువ్వు నాలుక నీలో విషము ఉందంట చూడండి నువ్వు ఒక పాపపు భూరితమైన ప్రపంచంలో అంటోడివి నరకానికి సాదృశ్యము నీ జీవితం కానీ మన ప్రభు చూడండి ఏం చెప్తుండో దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్థుతింతము మనం ప్రార్థన చేస్తే కూడా మనం నాలుగుతోనే ప్రార్థిస్తాం మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనం నిద్ర లేచిన కానించి పడుకున్న దాకా ప్రతి ఒక్కరిని కలిసినా ప్రతి చోటుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టీకి కొట్టోడైనా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం నాలుగుతోనే కదా మాట్లాడేది చూడండి ఆ మాటలు ఎట్లా ఉంటున్నాయి దేవునికి విధేయంగా కలిగి ఉన్నాయా లేకపోతే దుష్టుడు సర్పంతో విషం ఉన్న మాటలు నీలో వస్తున్నాయి నువ్వు మాట్లాడితే గర్వమే వస్తుంది ఎప్పుడు చూసినా నువ్వు ఎప్పుడు అహంతోనే మాట్లాడతావు ఎప్పుడు నీళ్ళు తగ్గింపు మాటలే రావు చూడండి ఎట్లాంటి జీవితము ఇట్లాంటి జీవన శైలి మనం కలిగి ఉంటే ఎట్లా ఆయన రాజ్యాన్ని వారసులు అవుతాము ఎట్లా ఆయన ప్రేమ మనలో ఉంటుంది ఎట్లా తండ్రి నీతో ఉండి ఆయన రాజ్యాన్ని నెరవేర్చగలుగుతాడు ఆయన నీతో ఎట్లా నడవగలడు నీ దగ్గర ఎట్లా ఉండగలడు చెప్పండి నువ్వు విషంతో నిండి సర్పములలాగా నువ్వు కలిగి ఉంటే నీ దగ్గర తండ్రి ఉంటాడా పాపము చోట పరిశుద్ధుడు ఉంటాడా చెప్పండి చూడండి దీనితో తండ్రి అయిన ప్రభుని స్థుతింతము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పిద్దాము చూడండి దేవుని పోలికగా మనమంతా ఆయన బిడ్డలమే కదా ఆయన స్వరూపం ఆయన పోలికలతోనే మనల్ందరినీ నిర్మించుడు మట్టి లాంటి జీవం పెట్టిండు ఆయన జీవాన్ని కాబట్టి ఆయన బిడ్డలందరినీ మనం ఏం చేస్తామంట ఈ నాలుగుతో ఎప్పుడు చెప్పిస్తూనే ఉంటామంట నీ నాలుగుతోనే చూడండి చెప్పించేది ఎవరు దుష్టుడు కదా దుష్టుడు పని ఏంది చెప్పండి దుష్టుడు పని ఏంది మోసపరచడమా కాదు ఆయన బిడ్డలందరినీ అంటే నువ్వు కూడా ఒక రకంగా చెప్తుంటే చెప్పించడం ఆయన బిడ్డలు నువ్వు చెప్పిస్తున్నావు నువ్వు అపవాది సాతాను ఆ ఘట సర్పానికి సంతానం దాని వారసుడు నువ్వు తండ్రి వారసుడు కాదు నువ్వు నువ్వు సంబంధమైన వారసుడు కాదు ఆయన పిలుపులో ఆయన ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కాదు నువ్వు సర్పానికి వారసుడు కాబట్టి అది కలిగి ఉన్న విషము దాని నాలుకలో అదే విషయాన్ని ఈ దినం నువ్వు కలిగి ఉన్నావు చూడండి ఆ విషయాన్నించి ఇప్పుడైనా విరుగుడు పొందాల మనం చూడండి ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు నా సహోదరుల ఇలా ఉండకూడదు చూడండి నీ నోటి నుంచి ఏమొస్తుందంట ఆశీర్వచనం వస్తుందంట శాపవచనం రెండు నీ నాలుగు నుంచి అంటే ఆశీర్వాదం ఏమో జీవానికి సాదృశ్యము శాప శాపవచనం ఏమో మరణానికి సాదృశ్యము అవి రెండు నీ నాలుగులో పెట్టి తండ్రి చూడండి జీవము నీ నాలుగులోనే పెట్టిండు మరణాన్ని కూడా నీ నాలుగుతోనే పెట్టి కొంతమంది అయితే నేను బ్రతకను బ్రదర్ నా కష్టాలు వస్తే నేను చచ్చిపోతాను నా బతికి నేను చచ్చిపోవడం మేలు ఎప్పుడు ఇదే వాళ్ళ బతుకంతా జీవితం అంతా విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు నిరీక్షణ ఉండదు ఓపిక ఉండదు ఓర్పు ఉండదు సహనం ఉండదు దీర్ఘశాంతం ఉండదు ఎప్పుడు కృంగిపోయి ఎప్పుడు నాలుగుతో చచ్చిపోతాము చచ్చిపోతాము చచ్చిపోతాము వాళ్ళ బ్రతుకు దినములంతా ఇట్లానే మాట్లాడతారు ఎట్లా వాళ్ళ ఆశీర్వదింపబడతారు చెప్పండి నువ్వు ఎప్పుడు అన్నా నేను ఈ బాధలో ఉన్నాను ఈ కష్టాల్లో ఉన్నాను ఈ శ్రమల్లో ఉన్నాను నా తండ్రి నన్ను విడుదలస్తాడు నువ్వు ఇప్పుడన్నా ధైర్యంగా చెప్తున్నావు ఎప్పుడు కృంగిపోతానే ఉంటుంది ఎప్పుడు నీ నోటి నుంచి నెగిటివ్ మాటలే వస్తున్నాయి చెడ్డ మాటలే వస్తున్నాయి కానీ మంచి మాటలు ఎక్కడ వస్తున్నాయి ఎప్పుడు చచ్చిపోతాను చచ్చిపోతాను ఎప్పుడు నా జీవితం ఇంతేంతేంత నేను ఇంతే ఇంతే అనుకుంటే నీ జీవితం అంతేనే ఉండిపోతుంది ఎందుకంటే నీ నోటితో నువ్వే అది కోరుకుంటువే నువ్వు ఆశీర్వాదం కోరుకుంటే నీకు ఆశీర్వాదం సంబంధమైన నీ దగ్గరికి వస్తాయి నువ్వేం కోరుకుంటున్నావు ఎప్పుడు శాపచనాలే కోరుకుంటున్నే కాబట్టి దుష్టి వచ్చి నీ దగ్గర కూర్చుంటారు చూడండి ఎట్లా ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలా చూడండి ఆయన బిడ్డలకు ఒకటే చెప్తుండే ఆయన మీరు ఎట్లా ఉండవద్దు మీరు ఎప్పుడు ఆశీర్వాదానికే వారసులు మీరు మీ నోటి నుంచి ఎప్పుడు ప్రేమనే రావాలా మీరు మాట్లాడితే మీరు వెళితే మీరు సువార్థ ప్రకటిస్తే సమాధానం రావాలా మీరు ఎదుటి వారి పట్ల కనికరించే వారిలాగా ఉండాలా దుఃఖపడిన వాళ్ళంటే మీరు ఓదార్చాలా బాధల్లో నిరాశ నిస్పృహలో ధైర్యం లేని వాళ్ళకి మీరు ధైర్యం చెప్పాలా బుద్ధి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలా ఇవి నువ్వు కలిగి ఉండాలా చూడండి ఇవి కలిగి ఉండకుండా నువ్వు ప్రార్థించి ప్రార్థన చేసి ఏం లాభము సువార్థ ప్రకటిస్తే ఏం లాభం సేవలో గొప్ప కార్యాలు ఎట్లా జరుగుతాయి నీ సేవలో గొప్ప కార్యాలు జరగాల నువ్వు ప్రార్థిస్తే కూడా గొప్ప సూచన క్రియలు జరగాల నేను ప్రార్థిస్తే సమాధానం రావాలా నేను ప్రార్థిస్తే ఎదుటి వారు బంధకాలు విడుదల పొందాలా వల్ల బంధకాల నుంచి అంటే నీలో ఏముండాలా తండ్రి ఆత్మ నీలో ఉండాలా ఆయన యొక్క చూడండి ఆయన వాక్ సమర్థమైన వాక్ కూడా నీలో ఉండాలా కాబట్టి మనమంతా తండ్రి రాకడా సమీపంగా ఉంది ఆ సర్పములు అవి ఎందుకు నన్ను గొంతు పట్టుకొని మిశ్రతున్నాయి నాకైతే ఇప్పటికి కూడా తెలియట్లేదు అది అన్నను అడుగుదామంటే అన్న వాళ్ళంతా ట్రైబల్ ఏరియాకి వెళ్ళిండ్రు వచ్చినాక నేను తెలుసుకుంటా ఎందుకంటే అవి నా మీద నాకు తెలుసు అవి నా మీద కక్ష పెట్టినాయని ఒకప్పుడు వాటి చేతిలో చిక్కి ఉన్న నేను వాటి నుంచి దేవుడు విడిపించి ఆయన ఎదుటి పెట్టుకోం ఇప్పుడు నన్ను అవి ఎట్లా పడగొట్టాలా ఎక్కడ నేను దొరుకుతానని ఈ బుస కొట్టడం అంటే ఎక్కడ నేను ఎక్కడ వాటికి చోటిస్తానా నేను ఎక్కడ చిన్న మిస్టేక్ చేస్తానా ఎక్కడ నన్ను కాటేయాలని కాచుకొని ఉన్నాయి కానీ నేను మాత్రం వాటికి అవకాశం ఇవ్వను ఒకప్పుడు ఇచ్చిన నా జీవితం అంతా చిన్నతనం నుంచి పాపంతో పోయిన జీవితాన్ని ఆయన రక్తంలో నన్ను కడిగి విమోచన ఇచ్చండు నా పాపములకు నా అపరాధములకు ఆయన క్షమించి ఆయన బిడ్డగా నన్ను స్వీకరించి నాతో నా తండ్రి ఉన్నాడు కాబట్టి ఈ సర్పములు నేను అనగదొరుకుతానే కానీ వాటి కాటికి మనం గురవ్వద్దు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము లోక మంది ఉన్న తండ్రి ఏ వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులను ఆయన స్తోత్రములు తండ్రి గొప్ప దేవ కనికరం గల తండ్రి ప్రభా అవును ప్రభానైనా ఆ యొక్క సర్పములు తేళ్లు ప్రభావైనా తండ్రి అవును ప్రభా మా నాలుకలో ఉన్న ప్రభావనైనా ఆ యొక్క సర్పముల యొక్క నాలుకలోనే ఉంది ప్రభ ఎంతో ఈ దినం దేవుని బిడ్డలు ప్రభానైనా తండ్రి ఎప్పుడు శపితపూరితమైన మాటలు ఎప్పుడు గర్వంతో కూడిన మాటలు అహంతో గుడిన మాటలు ఎక్కడ తగ్గింపు తత్వం లేదు ప్రభ ఎక్కడ వినయం లేదు దీర్ఘశాంతం లేదు ప్రభ క్షమించే హృదయం లేదు ప్రభ హృదయాలు కఠిన పరుచుకున్నారు ప్రభా అయినా తండ్రి కానీ మేము అట్ట కఠిన పరుచుకోం ప్రభ మా శత్రువులను కూడా మేము ప్రేమిస్తాం ప్రభ మమ్మల్ని బాధ పెట్టే వారిని మమ్మల్ని హింసించే వారిని మా మీద నిందలు వేసే వారిని మమ్మల్ని వెలివేసే వాళ్ళని కూడా మేము ప్రేమిస్తాం ప్రభ అందరి ప్రేమను మేము మేమైతే ప్రేమ చూపిస్తాం ఎందుకంటే మీరు మా పట్ల దయ చూపించండు ప్రభా మీరు మా పట్ల కరుణ చూపించడు కృప చూపించండ్రు నాయనా తండ్రి మేము మీ ప్రేమను పొంది ఉన్నాం కాబట్టి మీరు కలిగిన ప్రేమ మేము అందరికీ పంచుతాం ప్రభా ప్రతి ఒక్కరికి నీ ప్రకటించి ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపిస్తాం ప్రభ ఆ అపవాది ఆ యొక్క స్థాతను ఘట సర్పం చేతిలో చెక్కబడి మోసపోయిన నీ బిడ్డలందరినీ నీ తట్టుకు మేము నడిపిస్తాం ప్రభా తండ్రి కాబట్టి మా నాలుగును మేము సాధన చేసుకొని దాని నోటి నుంచి ఎప్పుడు ఆశీర్వాదమైన లే మేము వాడతాం ప్రభా ఎక్కడ అహంకి గర్వానికి మేము చోటువ్వకుండా ఎక్కడ మా జీవన శైలి ప్రభ మా నడవడిక గాని మా తలంపులు కానీ మా ఆలోచనలు కానీ మా చూపులు కానీ మా హృదయం కానీ తండ్రి ప్రతిదీ ప్రభా పరిశుద్ధత కలిగి ఉండి ఆయన నీ రాజ్యాన్ని నెరవేర్చి తండ్రి తిరిగి ఈ వద్దకు మేము వచ్చేస్తాం కాబట్టి వైరస్ బాధ్యతల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా వ్యాక్సిన్ బాధితుల గురించి ప్రార్థిస్తున్నాను వాళ్ళ మీ ప్రేమ జాలి దయా కనిక్రమ కృప చూపించి తండ్రి ఆ కలవరి స్థితిలో మీరు పొందిన గాయన ద్వారా స్వస్థపరచండి ప్రభా ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు తండ్రి వాళ్ళని దీవించండి ఆశీర్వించండి ప్రభా ఎవరికైతే ప్రమోషన్ లేదో ప్రభా వాళ్ళకి ప్రమోషన్ అనిపి ండి ప్రభా ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి ఉద్యోగం అనుగ్రహించండి ఎవరైతే ప్రభానైనా తండ్రి అనారోగ్యంతో ప్రభా బాధపడుతున్నారో వాళ్ళకి మీరే సంపూర్ణ స్వస్థ దయచండి గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం దయచేయండి ప్రభా అప్పులు బాధల్లో చెక్కబడిన వాళ్ళకి ప్రభావం అయినా మీరే వాటి నుంచి విడుదల ఇవ్వండి మీరే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళ సేవలో కానీ వాళ్ళు వెళ్ళే ప్రతి చోట ప్రభావ మీ సమాధానకరంగా మీ బిడ్డలుగా ప్రభా వాళ్ళు మీ యొక్క విలుగు ధరించుకొని మీ మహిమ ధరించుకునే బిడ్డలుగా ఉండాలి వాళ్ళ కుటుంబాల చుట్టూ మీ కంచే కాపుదల భద్రత అగ్ని పెట్టండి ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి ప్రతి తెగుల నుంచి యొక్క అపవాది సాతను గట్ట సర్పం చేతుల నుంచి మీరే కాచి కాపాడి మీరు రాక వారికి సిద్ధపరచుకోమని తండ్రి ఎంతో మంది సేవకులు మీ అందరు నిద్రించినారు ఆ సేవకులకు సంఘములకు కాపనలు మీరు లేవనెత్తండి ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఆదరణ మీరు దయచండి భార్యను భర్త పిల్లలను తల్లిదండ్రులు కోల్పిన వాళ్ళకి మీరే తల్లిదండ్రి తోడుండి నడిపించమని నా యొక్క నా తండ్రి ఆరాధనలో నీ స్వరం ఇనిపించి మమ్మల్ని భాగ్యులు గాను ధనంతులు గాను ఐశ్వర్యవంతులు చేసిన నా తండ్రి నా ప్రాణ ప్రీడ పరలోకమందున్న నా ఏసై నీకే సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్ఐ యుగములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన రక్షక మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలే సార్ మేమందరం కూడా మా నాలుకలను అదుపులో ఉంచుకొని ప్రభ మంచిగా మాట్లాడి అందరిని ప్రేమించే మంచి హృదయాలని మాకు అనుగ్రహించండి సే ప్రభు మేం జీవితాన్ని మేము జీవించలాగా అనుగ్రహించండి ఇంకా ఎవరెవరైతే ఈ గ్రూప్ లో ఉన్న వారిని అందరినీ కాచి కాపాడండి సే విధవరాలను అందరినీ జ్ఞాక వ్యాపకం చేసుకుంటున్నాను వేసయ ప్రభా ఈ వైరస్ అయితే ఇతర దేశాలలో ఇంకా ఉంది వేసయ్యా ఆ కోవిడ్ వైరస్ అంతటినీ మీరే పారద్రోళం వేసాయ ప్రభా ఏసునామంలో ఆ వైరస్ ఇంకా ఎవరికి స్ప్రెడ్ కాకుండా అది వెళ్ళిపోలాగనా అనుగ్రహించండి వేసయ ఏసిన రక్షక ఎందరెందరైతే నేను ఉద్యోగ సమస్యతో బాధపడుతున్నారు గర్భఫలం లేక బాధపడుతున్నారు వాళ్ళందరినీ కాపాడండి సేయా పేదలకు మంచిగా పనులు దొరికి మంచిగా వాళ్ళు కూడా లైఫ్ లీడ్ చేయలాగ్ఞాను అనుగ్రహించండి సేయా అందరినీ మీరే కాచి కాపాడి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పండ్లి స్నామం పెట్టే పాపన వినయంగా వేడుకుంటున్నాను దేవా ఔమేన్ సుతం ఇష్ట ప్రభావం అది వాక్యం తర్వాత ఇష్ట ప్రభావం అధివానికి మీ హయా సంతో తొలగించండి మీ స్వరూపం వాళ్ళు కలగల మీ జ్ఞానం కలగల వాక్యం ప్రభావితం ఉంది వాక్యం జీతం దచ్చింది అధివానికి శతం నిష్టమీ తొలగించి మధున అధివానికి శతం ఆ వాక్యం అదుములు ఉండాల ప్రభావం మీకు కారించండి అలాగే ఈ హిస్త ప్రభావం అధివాని శతం ఈ జనాన్ని మీ జ్ఞాపం ఇంకా వేరే ఉన్నారు వాళ్ళు ముట్టి స్వసపరిచి విడిపించి వాళ్ళ రక్షణ మనం ఎంతమంది స్వసపరిచిన వాళ్ళు మారాలా రక్షణ పొందాలా మీరు కారణించండి ఎంతమంది లోకం విడిచిపోయింది ఇరువరు కుటుంబం నుండి వాళ్ళు పోషించి మీ జ్ఞానం తెచ్చండి వాళ్ళవి రక్షణ కూడా నడిపించి డాక్టర్లు నర్సులు వారు సరస్వతం నడిపించండి నాదివానికి శాతం మా తీరులు ఎంతమంది నిద్ర అలాంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి అలా ప్రశాత్మేక జ్ఞానం వాళ్ళ ఆత్మ సరస్వతం రావాలా నా ప్రభానికి పొందాలి అలాంటి అన్నది అన్న సేవ చే అన్న ఆరోగ్యం బలం దండి గైస్త ప్రచండి అలాంటి వాళ్ళకి జ్ఞానం తెలియచండి ప్రశాంతం వాళ్ళ జాబులు జీవించి ఆశీర్వాదం జీవించి మన ఇస్తున్న ప్రశ్న హోం మినిస్టర్ ప్రభా ఇంత వర వాక్యం దేవుని ఒక కృపా శాంతి సమాధానం అనలి ఈ లోకంకో వైద్య పడే వరకు మనకు ప్రతి కుటుంబంకు సదాకాలం తోడు కాక అమీన్